గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్త శ్రుతిస్మృతిపురాలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం గురు మహా సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మే ఓ సహనావతు సహనోనత్తు సహ వీర్య కర వహై తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి తదస్తి గంభీరం మేజోనతమస్త అనాఖ్యమనభివ్యక్తం సత్కించి అవశిష్యతే తెలిసిన దానిని తెలుసుకోవాలి అని ఎవరు ప్రయత్నించరు ఏదైతే మనకు తెలుసో దాన్ని మళ్ళీ తెలుసుకోవాలి ప్రయత్నం ఎవరు చేయరు అంటున్నాను ఎందుకని ఒకవేళ ప్రయత్నించి తెలుసుకున్నా తెలిసిందే తెలుస్తుంది కనుక కనుక తెలియని దానిని తెలుసుకోవాలి అనే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏది తెలుసుకున్న జ్ఞాతవ్యం జ్ఞానానికి సంబంధించిన ఏ విషయమైనా తెలిసిన దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం ఎవరు చేయరు ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకోవాలనుకుంటారు మరి తెలియనిది ఏదో అది ఎలా తెలుస్తుంది అని దానికి ఆధారమేంటి దేన్ని బేస్ చేసుకొని తెలియని దాన్ని తెలుసుకోవాలి ఆధారం కనిపించదు ఏదైతే తెలియదో అది తెలియని విషయమే కనుక తెలియని దాన్ని తెలుసుకోవడానికి మనకేముంది ఆధారం అంటే తెలిసిందే ఆధారం తెలిసిన దానిని ఆధారం చేసుకొని తెలియని దాన్ని తెలుసుకోవాలి జ్ఞానం ఎప్పుడు ఇలా ఉంటుంది ఇట్ ఈస్ ద జర్నీ ఫ్రమ్ నోన్ టు ది అన్నోన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి చేసే ప్రయాణం ఇది తెలిసింది ఇది తెలియనిది అది అంతేనా ఇది అని నేను అంటున్నానంటే చాలా దగ్గరగా ఉంది ఈ బుద్ధిలో ఉంది తెలిసి ఇది నాకు తెలుసు తెలు అంటే ఆ విషయం నా బుద్ధిలో ఉందని అర్థం కనుక ఇక్కడ బుద్ధిలో ఉన్నది ఇది అది అని అన్నానంటే నా బుద్ధికి భాష్యంలో ఎక్కడో ఉంది నాకు తెలియదు కనుక ఒకవేళ బుద్ధిలోనే ఉండి నాకు తెలియకపోవచ్చు చదివేరే విషయం కానీ ఈ దశలో తెలిసింది ఏదో అది నా బుద్ధిలో ఉంది ఏది తెలియదో అది బుద్ధికి బాహ్యంలో ఉంది గనక ఎక్కడో ఉంది ఇది తెలిసింది గనక ఇది అంటున్నా అది తెలియడం లేదు గనక అది అంటున్నా క్లియర్ ఈ రెండిట్లో ఒకటి అర్థమవుతుంది మనకు ఇది అన్నప్పుడు ఇది అది కాదు అవునా అది ఇది కాదు ఇది అది కాదు అది ఇది కాదు మరి ఇది అది కానప్పుడు అది ఇది కానప్పుడు ఈ తెలిసింది ఇది ఏదో దాన్ని ఆధారం చేసుకుని తెలియని దాన్ని ఎలా తెలుసుకుంటాము అనేది ప్రశ్నే ఇంతకీ ఈ ఇది ఏమిటి కానీ ఆలోచన చేస్తే ఏదైతే మనకు తెలుసో అది ఇది గనక ఆ తెలిసింది కార్యము తెలిసింది కార్యం ఎఫెక్ట్ ఏం కార్యము ఇదం జగత్ కార్యం ఈ జగత్ రూపంలో ఏదైతే కార్యరూపంలో ఉందో ఈ జగత్తు మనకు తెలుసు అది ఇది దీనికి ఏం తెలియాలి అని అంటే దీనికి కారణం ఏదో తెలియాలి ఇది కార్యం అది కారణం కనుక అది తెలియంది కనుక ఆ తెలియని తెలుసుకోవడానికి మనకు ఏ ఆధారం లేదు ఈ జగత్తు తప్ప ఇది తప్ప దీన్ని ఆధారం చేసుకొని మనం దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదే కోణంలో ఇంత శాస్త్రీయంగా నడిచినటువంటి వేదాంత సిద్ధాంతం ఉపనిషద్ వాంగ్మయం అంతా కూడాను ఈ కార్యకారణాలకు వచ్చేటప్పటికీ సృష్టి విషయంలో సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే దగ్గరకు వచ్చి కాబట్టి ఇదం అగ్రే ఆసీత్ ఇది ఈ కార్యరూపమైనటువంటి జగత్ పురా పూర్వం అంటే ఈ సృష్టి రాక పూర్వం సదేవ ఆసీత్ సత్పదార్థంగానే ఉండింది బాగా అర్థం చేసుకోండి ఏంటి స్వామిజీ ఎత్తుకుంటానే సదేవ సౌమ్యయుధం అగ్ర అసలు మొత్తం ఈ ప్రకరణం అంతా అదే సదద్వైతం అని ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో అన్ని సందేహాలు నివృత్తి అయిపోవడమే ఆ ఒక్క వాక్యమే కేంద్ర విషయం కనుక సదేవ ఆసీత్ ఇదం సదేవ ఆసీత్ కాబట్టి ఇదం ఏదైతే ఉందో భేదరూపంతో మనకు తెలుస్తుంది ప్రపంచంలో ఇది సృష్టి పురా అగ్రే సదేవ ఆసీత్ ఆ ఎలా ఉండింది ఇది విభేదంతో తెలుస్తూ ఉంది అది భేదరహితంగా ఉంది ఇది డిఫరెన్షియేటెడ్ దట్ ఈజ్ అన్డిఫరెన్షియేటెడ్ అంతే తేడా కాబట్టి అది అభేదంగా ఉంది అందుకని దాని సత్ అన్నాం మరి అభేదంగా ఉండేటువంటి సత్లో నుంచి ఈ జగత్తు వస్తే ఇది భేద రూపంలో కనిపించిన వాస్తవానికి భేదం ఉందా అని ఆలోచన చేసినప్పుడు భేదం లేదు ఎందుకని లేదు స్వామిజీ అది అభేదం కదా అద్వితీయం కదా ఇక్కడ భేదం గోచరిస్తూ ఉంది కదా ఇక్కడ డిఫరెన్షియేషన్ తెలుస్తూ ఉంది కదా నో ఇవి మట్టి పాత్రలు కారణం మట్టి మట్టిలో మట్టి పాత్రలు లేవు కానీ మట్టి పాత్రల్లో ఉన్నదంతా మట్టే కాబట్టి అక్కడ భేదము నీకు గోచరిస్తూ ఉండినా పాత్రల్లో నీకు భేదం గోచరిస్తూ ఉందే గాని వస్తువు మాత్రం ఒక్కటే ఏదైతే అభేదంగా పూర్వం మృతికగా తెలిసిందో కుండ తయారు కాకముందు ఇప్పుడు మట్టి పాత్రలు తయారైన తర్వాత అది భేదరూపంతో తెలుస్తూ ఉంది వస్తువు మాత్రం ఒకటే వస్తువు కనుక మారితే నీకు భేదం గాని వస్తువు ఎప్పుడైతే మారడం లేదో అభేదంగానే ఉంది ఇది కేవలం నామరూపాలతో వ్యవహరింపబడుతూ ఉంది ఇది విషయం దీన్ని సిద్ధాంతపరంగా మనం నిర్ణయం చేసేసాం ఇది మాగ్రే సృష్ఠేహ ప్రాక్ సదేవ తత్ తసత్ ఆ సత్పదార్థం ఏదైతే ఉందో ఏకం ఏవ ఆ ద్వితీయం రెండు కాలే అయిపోయింది సిద్ధాంతం చాలా పర్ఫెక్ట్గా జరిగింది అనుకుంటున్నా ఉపనిషత్తుల యొక్క ఏకతాత్పర్యం ఏకవాక్యత మహాద్భుతంగా విత్ అన్బీటన్ లాజిక్ సహేతుకంగా సశాస్త్రీయంగా అందింది బుద్ధికి అక్కడ ఎవరైతే దీన్ని అంగీకరించడం లేదో వాళ్ళు శూన్యవాదాన్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఉన్నాం మనం అక్కడ ఉన్నాం వాళ్ళు చెప్పేది ఏంటి సదేవ ఆసీత్ నువ్వు లే శూన్యం ఇది విషయం అంటే శూన్యం అస్థి మనం సిద్ధాంతపరంగా తెలుసుకున్నది సద్ అస్థి అది సదద్వైతం సద్ అస్థి వాళ్ళు చెప్పేది శూన్యం అస్థి సరే సత్వ విషయం మనకు అర్థమైపోయింది శూన్య విషయం అర్థం కావాలన్నప్పుడు శూన్యం అస్థి శూన్యం అంటే లేనిది అస్తి అంటే ఉన్నది వాక్యార్థం కాబట్టి లేనిది ఉన్నది అయిపో వాక్యంలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి శూన్యం రెండవది అస్థి శూన్యం అంటే లేదు అస్థి అంటే ఉంది ఉంది అన్నప్పుడు లేదనేది లేదు లేదు అన్నప్పుడు ఉండే రాదు ఈ రెండు పదాలు కాంట్రడిక్షన్ ఉంది అందుకని లేదు అనేది ఉండేందుకు అవకాశమే లేదు గనక రెండు పదాలని జోడించి నువ్వు వాక్యాన్ని అందించావు కాబట్టి ఇట్ ఇస్ ఎ సెంటెన్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్ శూన్యం అస్థి సెంటెన్స్ అది వాక్యం పూర్ణ వాక్యం కర్తకర్మక్రియ ఉంది కదా సత్ అసిత్ అట్లాగే శూన్యం అస్థి ఉంది కాబట్టి వాక్యం సక్రమంగా ఉంది అర్థం సక్రమంగా లేదు అందువల్ల శూన్యం అంటే లేదు ఇప్పుడు మేము ఏ పదానికి ఆ పదాన్ని తీసుకుని అర్థం చేసుకుంటున్నాం శూన్యం అంటే లేదు గనక లేనిది ఎప్పుడు లేదు గనక ఇంకా లేనిదాని విషయం వదిలేస్తున్నాం అస్థి అంటే ఉన్నది ఆ ఉన్నది ఏది నువ్వు చెప్పింది లేనిది ఆ లేనిదాన్ని మేము లేకుండా చేశాం గనక ఇక ఉన్నది ఏదో మేము ప్రతిపాదించినటువంటి బ్రహ్మమే అద్వితీయం అందువల్ల ఇంత సహేతుకంగా శూన్యవాదాన్ని ఖండించిన తర్వాత శూన్యవాదం గాలిలో దూదిపించలాగా తేలిపోయింది అయిపోయింది అక్కడికి ఇప్పుడు రెండో వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు రెండో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ సదైవ ఆశీతను ఏదైతే అంటున్నామో సిద్ధాంతపరంగా దానితో వీళ్ళు కూడా విభేదిస్తూ ఉండరు ఇంతకుముందు శూన్యవాది విభేదించాడు అతని ఎట్లా దోషమో మనం తెలియజేయగలిగాం తార్కికంగా తార్కికంగా ప్రధానంగా తీసుకోండి ఎందుకని వాడు శాస్త్రాన్ని అంగీకరించడు శూన్యవాది వేద బాహ్యమైనటువంటి వాడు వేదం అతనికి ప్రమాణం కాదు నువ్వు వేదం నీకిష్టం నాకెందుకు నేను వేదం చెప్పినట్టు నేను ఎందుకు అని తార్కికంగా పోయేవాడు అందుకనే తార్కింగా తార్కికంగా సహేతుకంగానే ఖండించే అయిపోయింది ఇప్పుడు రెండో వాడు వస్తున్నాడు ఈ రెండో వ్యక్తి ఎలాంటి వాడు ఆమోదించే వ్యక్తి వేద బాహ్యమైనడు కాదు వేదమే ప్రమాణము అని మనం ఎట్లా అంగీకరిస్తున్నామో ఇప్పుడు వచ్చేటువంటి పూర్వపక్షి కొత్తవాడిని ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వ్యక్తి కూడాను వేదాన్ని అంగీకరిస్తాడు శాస్త్రం ప్రమాణమని అంగీకరిస్తాడు మరి స్వామీజీ మనకు వాళ్ళకు భేదం ఏముంది వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించింది మనం శాస్త్రాన్ని ఆహా మనం అంగీకరించేటువంటి శాస్త్రం సదేవ ఆసీత్ వాడు అంగీకరించేటువంటి శాస్త్రం అది కాదు ఎందుకని మన సత్తు ఏదో అది ఏకమేవ అద్వితీయం రెండు కానిది అద్వైతం ఆయన ప్రతిపాదించేది ద్వైతం ఆయన ప్రతిపాదించేది ద్వైతం శాస్త్రం ఇదే ఇదే వేదం కానీ ద్వైతాన్ని ప్రతిపాదిస్తాడు ఎట్లా ప్రతిపాదిస్తాడండి అయ్యా నువ్వు కార్యరూప జగత్తు అంటున్నావు కదూ దీనికి కారణం నేను చెప్తాను వాడు శూన్యం అని చెప్పాడు నువ్వు అది కాదన్నావు నీది అద్వైతం నేను కాదంటున్నా మరి నువ్వేం చెప్తావా నా దగ్గర కూడా కారణం ఉంది కార్యానికి ఆ కార్యం ఆ కారణం ఏంటో నేను చెబుతా చెప్పు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వేదైతే అద్వితీయం అంటున్నావు అది మాత్రం కాని కాదు అది వాడు పాయింట్ అతను స్టాండ్ పాయింట్ అది నువ్వు ఏకమేవో అద్వితీయం అంటున్నావే నేను దాన్ని అంగీకరించను అంగీకరించేటువంటి అవకాశమే లేదు అని ముందుకు వచ్చారు ఎవరు స్వామీజీ గతవారమే చూసాం నయ్యాయి కులు న్యాయశాస్త్రం వైశేషికులు అని కూడా మీరు అనుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే దర్శనాలు బాగా అర్థం చేసుకోండి దర్శనాలు ఆరు వాటిని షబ్ దర్శనాలు అంటారు న్యాయము వైశేషికము సాంఖ్యము యోగము పూర్వమీమాంస ఉత్తరమీమాంస కాబట్టి న్యాయశాస్త్రాన్ని అది న్యాయ దర్శనం ఎందుకో దర్శనం తెలుసా దీని ద్వారా మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటాం అందువల్ల దర్శనం అవుతుంది అటువంటి అప్పుడు బౌద్ధం అంతే వాళ్ళకి ఏదో ఉంది శూన్యం దర్శనం కాబట్టి వాటిని కూడా దర్శనాలే అన్నారు కాకపోతే నాస్తిక దర్శనాలు ఇది ఆస్తిక దర్శనాలు నా అస్థి సదేవ ఆసీత్ అస్థి అది నాస్తి అంతే ఇంకేం లేదు నాస్తి అంటే ఇంకేదో దేవుడు లేడీ ఇది కాదు వేదం ఏదైతే ప్రతిపాదిస్తుందో దాన్ని కాదనడమే నాస్తికవాదం అండర్స్టాండ్ అంతే ఇంకేం లేదు కాబట్టి బౌద్ధ జైన చార్వాక ఇవన్నీ కూడా నాస్తికవాదంలో చేరుతాయి ఇప్పుడు ఈ షడ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో గౌతమ మహర్షి యొక్క న్యాయశాస్త్రం కణాద మహర్షి యొక్క వైశేషికం కపిలుని యొక్క సాంఖ్యం పతంజలి యొక్క యోగం జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాసభగవాను యొక్క ఉత్తరమీమాంస ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రాలు మనం అధ్యయనం చేశామే అది ఈ ఆరు షడ్ దర్శనాలు దృశ్యతే అనేనైతే దర్శనం కాబట్టి దర్శనము అని ఎప్పుడైతే అనడం జరిగిందో ఒక సత్యాన్ని నిర్ణయించడానికి దోహదపడేది ఏదో అది దర్శనం అర్థమవుతుంది కాబట్టి వీళ్ళది ఒక సత్యం వీళ్ళు దర్శించినటువంటి సత్యం ఒకటి దానికి దోహదపడతా ఉంది న్యాయ దర్శనం ఇది కాబట్టి న్యాయము వైశేషికము అంటే గౌతమ మహర్షి యొక్క న్యాయం కణాదుని యొక్క వైశేషికం ఈ రెండు కూడాను అణు మీద ఆధారపడి ఉన్నాయి అనుసిద్ధాంతం ఇప్పుడు మనకుందరు చూసారు ఆటమిక్ థియరీ ఇది అమేజింగ్ ఆ రోజుల్లో ఈ థియరీ ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో చెప్తాను అది కూడా మీకు ఈ రోజుల్లో తెలుసుకుంటూ ఉన్నారంటే కావలసినటువంటి పరికరాలు అన్నీ ఉన్నాయి టెలిస్కోపిక్గా చూడగలరు మైక్రోస్కోపిక్గా చూడగలరు ఎంత సూక్ష్మమైన దాని అయినా సరే పరిశీలించి చూడడానికి కావలసినటువంటి పరికరాలు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సైన్స్ అడ్వాన్స్ అయింది కనుక మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో మనం ఇప్పుడు ఎట్లున్నామో అట్లాంటి వాళ్లే ఉండాలి ఎందుకని ఏ పరికరాలు లేవు ఏ ల్యాబోరేటరీస్ లేవు ఇప్పుడు ఒక వస్తువుని తీసుకొని లేదా ఒక చిన్న రాయిని తీసుకొని లేదా అంత ఇసుక తీసుకొని ఇదేంటే ఇసుక అని చెప్పగలమేమో కానీ దీంట్లో అణువులు ఉన్నాయి పరమాణువులు ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళకి ఆధారం ఏంటో నాకు ఇప్పుడు తెలియదు ఎందుకని పరికరాలు లేవు ఇప్పుడు మాది లాబొరేటరీ ఉంది ఆ రోజుల్లో లాబొరేటరీ ఏంటి అని అడుగుతున్నాను నేను ఇసుక ఇసుకగానే కనపడుతుంది కానీ ఆ ఇసుకలో ఎన్ని పొరలు ఉన్నాయో దాంట్లో ఏవేమి ఉన్నాయో ఎట్టలున్నాయో ఏ షేప్లో ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కాదు బట్ ఇదంతా శాస్త్రంగా ఉంది ఇంతటి వాళ్ళని తీసి పక్కన పెట్టలేము కానీ వాడి ముందు పెట్టక తప్పేటట్టు లేదు శంకర్ అర్థమవుతుంది వీళ్ళిద్దరు కలిసి అంటే న్యాయము వైశేషికము ఈ రెండు ఒకప్పుడు అంటే అలాంటి ప్రతీతి కూడా ఉంది ఈ రెండు ఒకే దర్శనం అని కూడా ఉంది కారణం ఏంటంటే జగత్తు ఎలా ఆవిర్భవించింది అని అన్నప్పుడు జగత్తు యొక్క ఆవిర్భావానికి సృష్టికి ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా చెప్తుంది వీళ్ళు చెప్పేది ఏంటంటే అణువుల నుండే సృష్టి ఆరంభమైంది దేర్ దిస్ ఇస్ కాల్డ్ ఆరంభవాదము తర్వాత చెప్తాను రాసుకుంటారు దీన్ని ఆరంభవాదం అని కూడా అంటారు ఎందుకంటే సృష్టి ఎక్కడ స్టార్ట్ అయిందంటే అణువుల దగ్గర స్టార్ట్ అయింది అనేది వీళ్ళ విషయం వీళ్ళిద్దరు అదే చెప్తారు కొన్నిట్లో తేడాలుండినా ఏదైతే న్యాయం చెప్తూ ఉందో అదే వైశేషికం చెప్తూ ఉంది వైశేషికం కణాదుడు కేవలం అణుసిద్ధాంతం మీద దిట్ట ఏమో కణాదు గనక కలిసి మాట్లాడుంటే న్యూటన్ లాంటి వాళ్ళు ఐన్స్టైన్ లాంటి వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేసి ఉండేవాళ్ళు ఊహకు అందినటువంటి విషయం అంతటి మహామేధావి అణు సిద్ధాంతం మీద సో వీళ్ళు ఏం చెబుతారండి ఇప్పుడు న్యాయం న్యాయందే వైశేషికం అంటున్నాను ఏది జగత్ విషయంకి ఈ న్యాయ సిద్ధాంతానికి గౌతమ మహర్షి కర్త ఆయన్ని అక్షపాదముని అని కూడా అంటారు గౌతమ మహర్షిని అక్షపాదముని అంటారు ఇవి సూత్రబద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనకు నారదభక్తి సూత్రాలు బ్రహ్మ సూత్రాలు ముఖ్యంగా ఇవి ఎట్లాగైతే ఉన్నాయో పాణిని వ్యాకరణ సూత్రాలు ఇవెట్లాగైతే ఉన్నావో అట్లాగే షడ్ దర్శనాలన్నీ సూత్రబద్ధంగానే ఉన్నాయి ఇప్పుడు పతంజలి యోగ దర్శనం సూత్రాలు అట్లాగే వ్యాసుల వారి యొక్క బ్రహ్మ సూత్రాలు సూత్రాలు అట్లాగే న్యాయము వైశేషికము సాంఖ్యము యోగము ఇవన్నీ కూడా పూర్వమీమాంస అంతా సూత్రబద్ధంగానే ఉంటాయి సూత్రాలు సూత్రాలు అంటే మీ తెలుసు అల్పాక్షరం అసంధిగ్ధం అస్తోభం అనవద్యంత సూత్రం సూత్రం ఇదో విధోర్ ఐదు వందల పదహైదు సూత్రాల్లో న్యాయశాస్త్రాన్ని న్యాయ దర్శనాన్ని ఇచ్చాడు ఫైవ్ సూత్రస్ ఏది అక్షపాదముని గౌతమహర్షి ఏం చెబుతాడండి ఈయన అయ్యా సృష్టి ఎలా జరిగింది నువ్వు అంగీకరిస్తున్నావు కదా అంగీకరిస్తానంటాడు ఎందుకంటే వేద ప్రమాణం కూడా అందుకని నువ్వు సృష్టిని అంగీకరిస్తున్నావు సృష్టి ఎలా జరిగింది చెప్పు అణుసముదాయమే సృష్టి అండి యొక్క కలయికే సృష్టి అణు అంటే అణువుల యొక్క కలయిక స్పీడ్తోనే సృష్టి వచ్చింది ఒక్కసారి వినండి శ్లోకం మీదకి వెళ్ళేటప్పుడు ఇది కొద్దిగా క్లారిఫై చేస్తాను మీకు ఒక పదార్థం ఉంటే అది ఏదైనా సరే ద్రవ్యం ద్రవ్యం అంటే పదార్థం ఏ పదార్థమైనా సరే అది రాయి కావచ్చు ఇటుక్ కావచ్చు మరొకటి కావచ్చు మట్టి కావచ్చు ఏదైనా సరే ఒక పదార్థం ఉంటే ఆ పదార్థాన్ని మనం ఛేదించుకుంటూ పోవచ్చు సైన్సే చెప్తున్నా మీకు దాన్ని ఛేదించుకుంటూ పోవచ్చు అంటే ముక్కలు చేయొచ్చు ఇప్పుడు అర్థమైందా ఛేదించడం అంటే ముక్కలు చేసుకుంటూ పోవడం కాబట్టి ఒక రాయి ఉంటే దాన్ని ముక్కలు చేసుకుంటూ వస్తే ఇసుక అంత తర్వాత దాన్ని కూడా ముక్కలు చేస్తే అది విభాగం అంటే విభజించుకుంటూ పోవడం పదార్థాన్ని విభజించుకుంటూ పోవడం ఇలా ముక్కలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దశలో అణువు అది అణుశక్తి మీకు చెప్తుంటాను కదా అంత మట్టిని కనుక తీసుకొని దాంట్లో ఉండి అణుశక్తిని కనుక ప్రేరేపిస్తే ఒక కొండ ఎగిరట్ల పడుతుందని అది అణుశక్తి అంటే ఇప్పుడు ఆటం బాంబులు అన్నీ దాంట్లో నుంచే వచ్చాయి కాబట్టి అంత సూక్ష్మమైనటువంటి అణు వస్తుంది దట్ ఈస్ యాటం అదే యాటం దానికన్నా సూక్ష్మమైనటువంటిది పరమాణు దానికన్నా సూక్ష్మమైనది పరమాణు పరమాణు అంటే ఏంటంటే ఇంక ఎక్కడైతే విభజించడానికి అవకాశం లేదో అది ఇప్పుడు ఒక వస్తువుని పదార్థాన్ని ముక్కలు చేసుకుంటూ పోతే ఒక దశకు వచ్చిన తర్వాత అణువు వస్తుంది అక్కడ కూడా ముక్కలు చేయచ్చు పరమాణువు దశకు వచ్చిందంటే మాత్రం దాన్ని విభజించడానికి అవకాశమే లేదు ఎక్కడైతే అది విభజించబడదో అది పరమాణువు మాలిక్యూల్ సైన్సిఫిక్ సైంటిఫిక్గా చెప్పాలంటే మాలిక్యూల్ ఆర్ పార్టికల్ దీన్నే మనం పరమాణు అంటాం ఓకే స్వామీజీ ఇక్కడి నుంచి అంతవరకు మొక్కలు చేసుకుంటూ పోయిన తర్వాత పరమాణు స్థాయిలో ఎందుకు మొక్కలు కాదు అంటే పరమాణు స్థాయికి వచ్చిన తర్వాత మహా సూక్ష్మం అది అవయవం లేనిది అంతవరకు అన్నిటికీ అవయవాలుంటాయి భాగాలుంటాయి ఇప్పుడు చేతులు ఉన్నాయి అయినా కాళ్ళు ఉన్నాయి ఇవన్నీ భాగాలు కదా అవయవాలు కదా ఇవి ఉన్నాయి కనుక విడదీసుకుంటూ పోవచ్చు వీటిని ఎక్కడైతే అవయవాలు లేకుండా పోతాయో నిర్వయవంగా ఉంటుందో అవయవాలు లేకుండా నిర్వయవంగా ఉంటుందో దట్ ఈస్ మాలిక్యూల్ అది పరమాణువు అంటే ఇంకా దాన్ని విభజించడానికి వీలు పడదు అది పరమాణువు ఆ దశలో ఇంకా విభజించలేం ఇప్పుడు ఆ పరమాణువులు చూడండి సృష్టి ఎట్లా వస్తుందో ఆ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి నిత్యం ఇంకా అవి నిత్యం వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఎందుకు నిత్యమో తెలుసా అవి కూడా కనుక ముక్కలు అనిత్యం అయిపోతాయి కానీ అక్కడ అది ముక్కలు కాకుండా ఉంది గనక అయ్యే అవకాశం కూడా లేదు గనక పరమాణువు ఉందో మాలిక్యులు ఏదైతే ఉందో పార్టికల్ అది నిత్యము ఎందుకంటే ఇంకా విభజింపబడదు ఇది పరమాణువు ఇటువంటి పరమాణువులు గాలికి సంబంధించి అగ్నికి సంబంధించి భూమికి సంబంధించి అంటే పంచభూతాల్లో పృథివప్ తేజో వాయువులు ఓన్లీ ఫోర్ ఐదవది అది ఇప్పుడు హీరో దాని పక్కన పెట్టండి అర్థమవుతుంది ఈ నాలుగే భూమి పృథివి అప్పు తేజ వాయు ఆకాశం పక్కన పెట్టండి చెప్తా ఈ నాలుగు గద వీటికి సంబంధించినటువంటి పరమాణువులు ఉంటాయి అవి నిరవయవం గనక నిత్యంగా ఉంటాయి అవి సూక్ష్మం గనక ఇంద్రియ గోచరం ఇది సేమ్ మనకు అక్షపాదముని చెప్పాడు గౌతమ మహర్షి దీనినే వైశేషికంలో కణాద మహర్షి చెప్పాడు దీన్నే మోడ్రన్ సైన్స్ చెప్తుంది దట్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఏం లేదు డిఫరెన్స్ మోడ్రన్ సైన్స్ ఇది చెప్తుండదు అందుకని ఆకాశాన్ని పంచభూతాలని మనం అంటాం కానీ సైన్స్ విషయంలో చతుర్భూతములే కానీ పంచభూతములు కాదు ఆకాశాన్ని భూతంగా అంగీకరించదు సైన్స్ వాళ్ళు కూడా అంగీకరించలేదు సమాచారం ఎట్లుందో వెరీ ఇంట్రెస్టింగ్ బాగా అర్థం చేసుకోండి మీకు ఇది అది రెండు కలుపు చెప్తున్నా సో ఇవి సూక్ష్మంగా ఉంటాయి కనుక ఇంద్రియగోచరం కౌ ఇలా ఉన్నాయి కదా పరమాణువులు ఒక పరమాణువు ఇంకొక పరమాణువుతో కలుస్తుంది కలిసినప్పుడు అది ద్వణుకము దాకు వావత్తు యావత్తు అణువు కదా ద్వణుకం అంటే రెండు పరమాణువులు ఏకమవుతాయి దాన్ని ద్వణుకము అంటారు ఒక్కటే ఉంటే పరమాణువు రెండు కలిసాయి ద్వణుకం అర్థమైంది ఈ దశలో కూడా ద్వణుకం అనేటువంటి దశలో కూడాను అవి సూక్ష్మాతి సూక్ష్మమే కాబట్టి ఇక్కడ కూడా ఇంద్రియాలకు గోచరం కావు రెండవ స్టేజ్లో కూడా ఇంద్రియాలకి గోచరం కావు మూడవ స్టేజ్ ఏంటో తెలుసా ఇప్పుడు రెండు గలిసాయి కదా ద్వేణుకం మూడు గలుస్తాయి త్రేణుకం తాకు రావత్ యావత్తు త్రేణుకం మూడు కలుస్తాయి ఈ మూడు కలిసిన దశలో కొద్ది స్థూలం అవుతుంది మనకు గోచరం అవుతుంది మనకు గోచరం అవుతాయి ఇప్పుడు ఇట్లాంటివి రెండు మూడు నాలుగు అలా కలిసి వీటి సమ్మేళనంతో సృష్టి తయారవుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ వినండి వీటి సమ్మేళనంతో వీటి సముదాయంతో సృష్టి తయారవుతుంది ఇప్పుడు నడిచే సృష్టి అంతా అది వాళ్ళు చెప్పే ప్రళయం వచ్చిందనుకోండి సృష్టి స్థితి లయం కదా లయస్థితిలో ఏం జరుగుతుందో తెలుసా మళ్ళీ ఇవన్నీ కూడాను అణువులైపోతాయి పోతాయి మళ్ళీ చివరికి పరమాణు దశకి వస్తాయి అంతవరకు పరమాణువు దశ వచ్చేంత వరకు ఉన్నాయో అవన్నీ అనిత్యం కనుక నశించిపోతాయి ఎందుకని సావయవాలు గనక ఇదొక్కటే నిరవయవం గనక ఇక్కడ ఇవి ఉండిపోతాయి మళ్ళీ ఇట్లాగే అగా మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఇవి రెండు కలిసి మూడు కలిసి మూడు నాలుగు ఐదు కలిసి ఇట్లా కలిసి మళ్ళీ సృష్టి వస్తుంది ఇది సింపుల్గా చెప్పాలంటే న్యాయ వైశేషిక సిద్ధాంతం కుడి ఎడమగా మోడర్న్ సైన్స్తో ఏకీభవిస్తున్నటువంటి విషయం కదా సరే స్వామిజీ వీళ్ళు చెప్పేది ఇది కదా అవును కాబట్టి లేని సృష్టి మనం చెప్తాం చూడండి సృష్టి అంటే లేకుండా వచ్చింది అని వీళ్ళు ఒప్పుకుంటారు అన్నమాట లేకుండా వచ్చేదే సృష్టి లేని సృష్టి పరమాణువుల యొక్క సముదాయంతో కలిసి సృష్టి ఏర్పడిపోయింది లయంలో ఇవన్నీ కూడా విభజించిపోతాయి ఆ పరమాణు దశ ఏదైతే ఉందో మాలిక్యులు ఏదైతే ఉందో అది నిరవయవం గనక అవయవాలు లేవు గనక విభజించడానికి అవకాశం లేదు గనక విభాగానికి అవకాశం లేదు గనక అది అట్లాగే ఉంటుంది కాబట్టి పరమాణువులు నిత్యములు వాటితోనే ఇవి కలిసినప్పుడే ఈ అణు సముదాయంతో సృష్టి అంతా కూడా తయారైంది ఇది థియరీ ఇప్పుడు మీకు వస్తుంది డౌట్ స్వామిజీ ఇక్కడెక్కడ ఈశ్వర ప్రసక్తి కనపడడం లేదే లేదు ఈశ్వర ప్రసక్తి లేనేలేదు అంతా ప్రకృతే ప్రధానం ప్రధానం అంటారు దాన్ని ప్రకృతి ఇది సాంఖ్యంలో కూడా వస్తుంది ప్రధానం అనే పదం మరి అలాంటప్పుడు పాపపుణ్యాలు కర్మఫలాలు ఎవరిస్తారు స్వామీజీ ఈశ్వరుడు సృష్టికి సంబంధం లేకుండా ఉండేవాడు సృష్టిలో కర్మఫలాలు ఎట్లా ఇస్తాడు అది వేరే సబ్జెక్టు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం అంటాం సర్వస్వకర్త సర్వజ్ఞ ఈ ప్రపంచానికి సృష్టికి కర్త ఎవరో అతడు సర్వేశ్వర సర్వజ్ఞ అంతటా ఉన్నాడు గనక ఎవరికి ఏ కర్మకి ఏ ఫలితం ఇయ్యాలో ఎప్పుడు ఇయ్యాలో ఎలా ఇయ్యాలో ఎందుకు ఇయ్యాలో ఏ రూపంలో ఇవ్వాలో తనకు తెలుసు కానీ అనుగుల సముదాయంతో ప్రపంచం వచ్చినప్పుడు ఈశ్వరుడికి దీంతో ప్రసక్తే లేనప్పుడు ప్రమేయమే లేనప్పుడు కర్మఫలాలు ఈశ్వరుడు ఎలా ఇస్తాడు ఆన్సర్ లేదు ఇస్తాడు అంతే మనం నమ్మాల మనం నమ్మాలి ఈ విధంగా నడుస్తూ ఉంది ఇది వ్యవహారం దీనిని న్యాయం అంటారు సరే అవును స్వామి ఇప్పుడు చెప్పేది ఏంటి ద్వైతం అక్కడ ఎక్కడ ద్వైతం విషయం చూడండి వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు ఆ శూన్యవాది వీళ్ళ ముందర ఆగడసలు వీళ్ళేం చిన్నవాళ్ళు కాదు నేను చెప్పాను కదా న్యాయం అనేది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే నాలుగు భూతాలే ఉండా ఆకాశం అనేటువంటిది లేదు ఎందుకు లేదో తెలిసి ఆకాశం అది కూడా పరమాణువు లాంటిదే కదా ఎందుకంటే పరమాణువులు అవయవాలు లేవు గనక అది నశించదు ఆకాశం వాళ్ళు అవయవాలు అది పాయింట్ కాబట్టి అది కూడా నశించే అవకాశం లేదు అది నిత్యం ఎక్కడుంది అది ఆకాశం ఎక్కడుంది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ సదైవ ఆసీత అంటున్నావే ఏకమేవ అద్వితీయం అక్కడ వాడు చెప్పింది శూన్యం ఆసీత నువ్వు దాన్ని కొట్టేశావు శూన్యం అస్తి అనేది నాని కదా నిజమే శూన్యం లేదు మేము కూడా ఒప్పు కానీ ఆకాశం ఉంది సృష్టికి ముందు ఆకాశం ఉంది దాని అర్థం ఏంటి సత్తు ఉంది ఆకాశం ఉంది అప్పుడు సదేవ ఆసీత్ అవ్వన్నావు అనుకో గగనమపి ఆసేత్ ఆకాశం కూడా ఉంది సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకం ఏవన్నావనుకో దెబ్బ తగలుతుంది ఏకం ఏవా చెప్పుకో పర్వాలేదు ద్వితీయం మాట ద్వితీయం ఎందుకని ఆకాశం కూడా ఉంది కనుక ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ద్వైతమే కానీ అద్వైతం ఉండడానికి అవకాశం లేదు అనేది అంటే ఈ లాజిక్ అసలు న్యాయం అంటేనే లాజిక్ ఆయన న్యాయ దర్శనం తర్కం అంత తర్కం ప్రతిదీ తర్కం ఇప్పుడు మనకు లోకల్గా కూడా మనం అంటుంటాం చూడండి ఇద్దరికి కనుక పేచీలు పడితే వాడి వాదన వాడు వాదిస్తుంటాడు ఇతను వాదన ఇతను వాదిస్తుంటాడు లాస్ట్లో ఏం చేస్తారో తెలిసి ఎవరు మధ్యలో సార్ ఇట్లాంటి సార్ మీరు చెప్పండి సార్ నేను చెప్తున్నా చెప్తున్నాడు న్యాయం ఏదో మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ న్యాయం అంటాడు సార్ ఇప్పుడు న్యాయం అంటే ఎందుకు అర్థమైంది మీ నెక్స్ట్ అంటే సత్యం వీళ్ళిద్దరు మాట్లాడే సత్యం కాదు వీళ్ళిద్దరు మాట్లాడేది కనీసం ఏదో ఒకటైన సత్యమై ఉండాలా లేకపోతే ఏది ఉండాలి ఆ సత్యం కావాలి దానికి దోహదపద ఏదో అది న్యాయం ఇంకొకడు ఒకటి చెప్పి ఒకటి చేశాడు అనుకోండి మంది పదివేలు తీసుకుపోయి ఏడు వేలే కదండి అన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాం వాడితో నీకు ఇది న్యాయమేనట చూడం పదం వాడుతున్నారు కదా అందరు నీకు న్యాయమేనా ఇది పదివేలు తీసుకురా ఏడు అంటున్నావే తప్పు కదా న్యాయమేనా నీకు ఇది అంటే న్యాయము అనేటువంటి చోట వాళ్ళు అసలు న్యాయమనే పదం పెట్టడంలోనే ఉద్దేశం అది దీనికన్నా భిన్నంగా రెండోది ఉండడానికి అవకాశమే లేదనేటువంటి ఉద్దేశంతోనే ఈ న్యాయం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇది న్యాయ సూత్రం శాస్త్రం న్యాయ దర్శనం ఐదు సూత్రాలతో ఉంది వీళ్ల ఉద్దేశం ఈ సృష్టి కూడాను అణు సముదాయంతో బ్రీఫ్ గా అర్థం చేసుకోండి అణువుల యొక్క కలయిక వచ్చింది పరమాణువులు ఏవైతే పార్టికల్స్ మొలిక్యూల్స్ అవి మాత్రం నిత్యములు మిగతా కలిసినవి గనక కలిసినప్పుడు అవయవాలు ఉన్నాయి గనక అవయవాలు ఉన్నవి ఏదైనా కలిస్తే విడిపోతుంది కనుక ఇవి కూడా నశించిపోతాయి గనక ఇవంతా అనిత్యములు కాబట్టి అనిత్యమైంది ఈ ప్రపంచము ఇవన్నీ తిరిగి వెళ్ళి ప్రళయకాలంలో మళ్ళీ పరమాణు రూపాన్ని చెందుతాయి పరమాణు నశించదు కనుక నిరవయవం గనక అది ఉంటుంది మళ్ళీ ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది ఆకాశం మాత్రం అంత పూర్వమే ఉంటుంది బ్రీఫ్గా అర్థమైందే ఇక్కడ లేదులే అర్థమైంది బ్రీఫ్గా కమాన్ నను భూమ్యాదికం మా భూత్ పరమాణ్వశం తెయో చేత నను అన్నప్పుడు ఏమని తెలుసుకున్నాం మనం బ్రహ్మసూత్రాల్లో ఏనాయన పూర్వపక్షం అక్కడ అది ఎందుకంటే పూర్వపక్షం సిద్ధాంతం వస్తూ ఉండింది కనుక కానీ నను అన్నప్పుడు సంబోధన ఉంది నను అన్న దాంట్లో సంబోధన ఉంది బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ చెప్పినప్పుడే అర్థం కావాలి అర్థమే కావు నను అంటే సంబోధన ఉంది ఆ సంబోధనలో ఒక ఇంట్రాగేషన్ ప్రశ్నతో కూడినటువంటి సంబోధన అర్థమవుతుంది ఇప్పుడు ఎవరన్నా మనతో మాట్లాడుతున్నారనుకోండి ఇది ఇట్లా జరిగిందండి అది అట్లా జరిగిందండి అది అట్లా అండి అంటుంటారనుకోండి అప్పుడు మనం అవునండి అవునండి అంటాం అవును అనేది విషయం యాక్సెప్టెన్స్ అండీ అనేది సంబోధన కదా అండీ అనేది సంబోధన కదా అవును సార్ సార్ అను అవునండి చాలు సార్ సంబోధన అవునండి సంబోధన అలాగండి ఇది చూడు అండి అక్కడ ఉంటే అక్కడ సంబోధనే కదా కాదా అవునండి అలాగండి ఇది చూ అలాగండి అంటే అతను ఏదో చెప్పాడు మనకు ఆశ్చర్యంగా ఉంది అవునా అని ఆరు పార్టీలు కంటెస్ట్ చేశాయంటే ఆరుమంది గెలవకుండా ఎవడో అనామడు గెలిచానుకోండి అవనండి సందేహం కనుక ఇది ఎట్లుంది ఇప్పుడు అంటాను చూడు ఇంకోటి సరేనండి ఇది ఎట్లాంది మీరు అంటుంటేనే ఇని ఇప్పుడు అవునండి అంటే ఒక అర్థం అవునండి ఒక అర్థం ఆశ్చర్యార్థకం సరేనండి అంటే ఏంటి దాని అర్థం చూడండి ప్రశ్న ఉందా అందులో సంబోధన ఉందా విని సరేనండి అంటే మీరు చెప్పింది బాగుందండి కానీ దీనికేం చెప్తారు సమాధానం అదే అక్కడ చూసారా ఇంట్రాగేషన్ క్వశ్చన్ కాబట్టి ప్రశ్నతో కూడిన ఎక్కడైతే సంబోధన వస్తాదో మనం ఒక వ్యక్తిని సంబోధిస్తూ ఉంటాం కానీ దాని వెనక ప్రశ్న ఉంటుంది అవునండి దీనికేం చెప్తారు సమాధానం అది కాబట్టి ప్రశ్న ఉంది సంబోధన ఉంది కాబట్టి ప్రశ్నతో కూడిన సంబోధనము నను అది నను అంటే ప్రశ్నతో కూడిన సంబోధన అంటే ఇప్పుడు పూర్వపక్షమే కదా పూర్వపక్షం ప్రశ్నిస్తాడు అంటే సంబోధన కూడా ఉంది అంటున్నాను దట్ వాట్ ఐఎమ్ సెయి నను సంబోధన అవునండి కానీ ఇదేంటి అని కాబట్టి ప్రశ్న ఉంది సంబోధన ఉంది ఇప్పుడు ఇంతవరకు ఎవరినైతే మీరు చూశారు ఈ నయ్యాయికులు న్యాయశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు గౌతమ అనుయాయులు వాళ్ళు వచ్చి స్టార్ట్ అయ్యారు నన్ను సరేనండి అని అని అవునండి అంటే ఏంటి అవునండి తదా అదో తదా స్థిమిత గంభీరం న తేజ తతం అనాక్యం అనభివ్యక్తం సత్ కించిత్ అవశిష్యతే నన్ను సరేనండి అది అది పాయింట్ చూసారా అతి శాస్త్రం లింక్ సరేనండి మీరు చెప్పింది బాగానే ఉంది అంతా అయిపోయింది ఉండేది మాత్రం స్థిమిత గంభీరం అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్ ఓకే కానీ నన్ను రెండో లైన్ చూడండి ఫస్ట్ లైన్లో నన్ను అయిపోయింది కదా భూమ్యాధికం మా భూత్ పరమాణు అంత నాశత అది ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది ఎక్కడ సంధి ఉందో అది చూసుకోవాలి జాగ్రత్త ఇప్పుడు సెకండ్ లైన్లో పరమాణు అంత శాశ్వత అదే ఐ మీన్ నాశత ఉంది కదా పరమాణు అంతః వరకు పరమాణు వరకు పరమాణు వరకు భూమ్యాధికం భూమి మొదలైనవి ఆ మొదలైనవి ఏవి ఆకాశం తప్ప భూమి జలము అగ్ని వాయువు భూమ్యాధికం భూమి మొదలైనవి మొదలైనవేవి ఇవి ఇవి కాబట్టి భూమి జలము అగ్ని వాయువు ఈ నాలుగు ఏవైతే ఉందో పరమాణు అంతహ అంటే పరమాణువు వరకు పరమాణువు పర్యంతం భూమ్యాధికం ఈ నాలుగు భూతాలు నాశతహ్ ఈ నాలుగు భూతాలు నశించిపోతాయి పరమాణు వరకు ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను పరమాణు ఒక్కటే నశించదు పరమాణు వరకు ఇవన్నీ నశించిపోతాయి అని చెప్పాను కాదు అనిచ్చని చెప్పాం కాదు మా భూత్ కావచ్చు అది కాబట్టి మా భూత్ లేకుండా కూడా పోయి ఉండొచ్చు ఎక్కడ లేకుండా పోయి ఉండొచ్చు సృష్టి పురా అది పాయింట్ చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు ఏమంటాడంటే ఏమండి ఈ జగత్తులో నాలుగు భూతాలు మనకు కనపడుతూ ఉన్నాయి కదా భూమి జలము అగ్ని వాయువు కనపడుతున్నాయి ఇవన్నీ అనిత్యాలు అని చెప్పాం ఎందుకని కలిసి వచ్చాయి గనక ద్రేణుకము త్రేణుకము ఇవన్నీ కూడా కలిశాయి గనక అవయవాలు అయినాయి గనక సవయవములు గనక కలిసినవి గనక కలిసినవి ఎక్కడైనా విడిపోతాయి గనక అవి అనిత్యములు ఎందుకంటే విడిపోతాయి ఎంతవరకు విడిపోతాయి ఇవి అంటే ప్రళయంలో చివరికి వచ్చి పరమాణువు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి ఇంకా పరమాణువును ఛేదించలేము ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మం నంబర్ వన్ నంబర్ టూ నిరవయవం దాంట్లో ఇంకొక భాగం లేదు అంటే రెండుగా విభజించడానికి వీలు లేనిటువంటి చోటు ఏదో అది పరమాణు స్థానం ఇంకా అది డిసైక్ట్ అయ్యే అవకాశమే లేదు దానిని మనం ఛేదించే అవకాశమే లేదు విభజించే అవకాశమే లేదు దట్ ఈజ్ పరమాణువు క్లియర్ కాబట్టి పరమాణువంత ఆ పరమాణువు వరకు భూమ్యాధికం భూమి జలము అగ్ని వాయువు ఏవైతే ఉన్నావో నాశత నశించిపోతాయి ఎందుకంటే అనిత్యం గనక నశించిపోతాయి గనక ఈ నాలుగు సృష్టికి ముందు సృష్టి పురా మా భూత్ మా భూత్ భూత్ మా లేకుండా పోవచ్చు తమట లేకుండా పోవచ్చు కాబట్టి సృష్టికి ముందు భూమి జలము అగ్ని వాయువు లేకుండా పోవచ్చు ఎందుకని పరమాణు వరకు ఆయన నశించిపోతాయని మేమే చెప్తున్నాం గనక ఆ ఇంకేంటయ్యా నీ బాధ నెక్స్ట్ చూడు పడుతుంది క్వశ్చన్ కథం తే వియతో సత్వం వియత వియత అంటే ఏంటి ఆకాశం వియత ఆకాశము అసత్వం చూడు అక్కడ పదం ఆ గుర్తుంది కదా వియతో సత్వం అంటే వియత అసత్వం వియత ఆకాశము అసత్వం లేకపోవడం అసత్వం లేకపోవడం తే బుద్ధి ప్రియతోకి ముందు తే నాలుగో లైన్లో బుద్ధి తే బుద్ధిహి అయా నీ బుద్ధికి నీ మనసుకు కథం తర్వాన్ ఎట్లు ఆరోహితి ఎట్లా ఎక్కిందయ్యా నీకు ఎవరు అయ్యేది మాట పూర్వపక్షి నైయాయికులు ఆరోహితి ఆ తర్వాత ఇతి చేతుంది ఆ ఇతి చేతిని పక్కన పెట్టండి దాని దగ్గరికి రావడం లేదు నేను ఆరోహతి అంతవరకే క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే అయ్యా పరమాణువుల వరకు ఈ నాలుగు భూతాలు సరేనా అణుసముదాయమే గనక కలిసినవే గనక కలిసినవి విడిపోతాయి అనిత్యాలు కాబట్టి ఇవి అనిత్యాలు గనక ప్రళయంలోనే విడిపోతున్నాయి గనక ఇట్లాంటి సృష్టికి ముందు లేకుండా పోయి ఉండొచ్చు ఎందుకని ఇక్కడే అనిత్యాలు గనక నిత్యం వాళ్ళ దృష్టిలో పరమాణు ఒక్కటే గుర్తుపెట్టుకోండి పరమాణు ఒక్కటే నిత్యం దాని తర్వాత ఇవన్నీ కూడా అనిత్యాలే గనక సృష్టికి ముందు ఇవి ఉండేందుకు అవకాశం లేదు ఎందుకంటే పరమాణు దశలనే లేవు ఇంకా సృష్టికి ముందు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చెప్తున్నావు గనక ఈ భూతాలు ఏవి కూడాను సృష్టికి ముందు లేవు అనేది మేము కూడా అంగీకరించగలం మా భూత్ లేకుండా పోయిండొచ్చు మేము ఒప్పుకుంటాం కానీ ఆకాశం లేదు అని చెప్తున్నావే అది నీ బుద్ధికి ఎట్లా ఎక్కింది అంటున్నాడు మనని వియత్ ఆకాశము అసత్వం లేకుండా లేదు అసత్వం అంటే లేదు సత్వం అంటే ఉంది అసత్వం అంటే లేదు కాబట్టి ఆకాశం వియత్ అసత్వం లేకపోవడం అనేటువంటిది తే బుద్ధి తే బుద్ధిహి నీ మనసుకి నీ బుద్ధికి కథం ఎట్లా ఈ విషయం బుద్ధికి ఎట్లా ఎక్కింది సో ఎంత కరెక్ట్గా ఆరోహితి ఎట్లా ఎక్కింది ఇదే పూర్వపక్షం ఇప్పుడు క్లియర్ అయింది నేను మీకు ఏం లే ఒక్క మాట చెప్తాను క్లియర్ అవుతుంది ఆ పరమాణం ఏదైతే ఉందో అది బ్రేక్ కాదు కదా ఎందుకని బ్రేక్ కాదు నిర్వయవం కనుక అంతేనా ఆకాశం నిర్వయవం కదా అది కూడా బ్రేక్ కాదు కదా పాయింట్ అంతా ఆకాశం ఏదైతే ఉందో అది అవిభాజ్యం కదా విభజించడానికి అవకాశం లేదు కదా నిర్వయం గనక కాబట్టి క్షరం కాదు కదా పరమాణువే నిత్యమైనప్పుడు ఈ నాలుగు భూతాల్లో నుంచి వచ్చినటువంటి పరమాణువులే నిత్యమైనప్పుడు అసలు విభజించడానికి అవకాశం లేనిటువంటి ఆకాశం ఏదైతే ఉందో అవిభాజ్యంగా ఉందో క్షరంగా ఉందో నశించేది కాదో క్షరం కానిదో నరం అటువంటి ఆకాశము లేకుండా పోయింది అని చెప్తావేంటి ఇవి లేకుండా పోయింది అని చెప్పు ఉండొచ్చు ఎందుకంటే అన్ని గనక సృష్టికి ముందు ఇవి లేకుండా పోవచ్చు కానీ ఆకాశం అవిభాజ్యం కదయ్యా నిర్వయవం కదా అది లేకుండా ఎట్లుంటుంది ఉండాలి కదా ఆకాశం ఎక్కడుంది సృష్టికి ముందు ఉంది అదే పాయింట్ ఆ మాట అనడు అర్థమవుతుంది ఇప్పుడు సృష్టికి ముందు ఉంది సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి సరేనయ్యా ఉంది అయితే ఏమిటి ఏమి లేదు సార్ అద్వితీయం బ్రహ్మ నాయ్ సార్ అంతే ఇంకేం లేదు సింపుల్ లాజిక్ ఏమి లేదు సార్ మేము చెప్పేది ఆకాశం ఉంది ఎందుకంటే అది నశించేది కాదు సృష్టిలో ఏమో ఆకాశం లేదు ఇద్దు తమస్ చూడండి వీటి వల్ల వస్తుంది ఆకాశం వేరే విషయం ఈ సృష్టిలో నాలుగో భూతాలే ఈ నాలుగో భూతాలతోనే అణుసముదాయంతో సృష్టి తయారైంది మళ్ళీ అణువులన్నీ కూడా విలీనమైపోయేటువంటి దశ వచ్చినప్పుడు పరమాణువు దశ వరకు ఇవన్నీ కూడాను అనిత్యం గనక నశించిపోతాయి పరమాణువు మాత్రం అవిభాజ్యంగా ఉంటుంది ఎందుకంటే నిరవయవం గనక ఈ నాలుగుతోనే సృష్టి ఈ నాలుగే లయించిపోవడం మళ్ళీ సృష్టి ఎక్కడి నుంచే జరగడం దేర్ ఫోర్ వాట్ అబౌట్ ఆకాశ స్పేస్ స్పేస్ అది ఉంది ఎక్కడుంది సృష్టి పురా కాబట్టి పరమాణువంతనాశత భూమ్యాధికం మాభూత అయా అరమాణువు వరకు ఏమి ఈ నాలుగు భూతాలన్నీ కూడాను నశించిపోతాయి అనిత్యము అనేటువంటి దాన్ని అంగీకరించడానికి మాకేం బాధ లేదు ఉండొచ్చు కూడా కాని ీయత ఏదైతే ఉందో ఆకాశం ఏదైతే ఉందో అది కూడా లేదంటాడావు కదా నువ్వు సదేవాసి అన్నప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇప్పుడు మనం అనేది సదే కదా ఇప్పుడు సదేవాసి కదా మనం అంటున్నాం ఆ సత్తులు ఆకాశం ఉందే లేదు సత్తే ఉండేది అద్వితీయం డేర్ ఆకాశం లేదని చెప్తున్నావు కదా ఎట్లా చెప్తావు నువ్వు అంటాడు ఈ నాలుగుతోనే సృష్టి ఈ నాలుగులో ఉండేటువంటి అణువులన్నీ కూడా లయించిపోయినాయి పరమాణు ఒకటి నిత్యంగా ఉంది ఎందుకంటే అది అవిభాజ్యం గనక మరి ఆకాశం విషయం ఏంటి కాబట్టి ఆకాశం నుండే ఇవన్నీ వచ్చాయి గనక ఇదితామంట ఆకాశ దాయు వాయు రగ్ని అగ్నిరాపహ అద్య పృథివీ దాని నుంచే వచ్చాయి గనక ఆకాశ ఈజ్ ద కాజ్ ప్రియల్ కాజ్ ఆకాశము కారణము జగత్తు వాడేమో అసలు లేనిది కారణము శూన్యం జగత్తు ఉన్నది కార్యం ఏమేమో ఆకాశం కారణం కారణం ఇదంతటికీ మూలం ఒకటే ఒకటే చోట దారి తప్పింది ఏమిటంటే అద్వైతం గిట్టడం లేదు జీర్ణం అద్వైతం జీర్ణం కానప్పుడు ఏవో ఏవో వ్యతికి ఆ మార్గంలో పయనించుకుంటూ పోయారు అంత ఇంకేమీ లేదు కాబట్టిప్పుడు వీళ్ళ సిద్ధాంతాన్ని ఏం చేయాలి మనం నాయన కాదు సదేవ ఆసితు ఆకాశం లేదు అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తేనే అద్వైతం నిలుస్తుంది శృతి తాత్పర్యం అందుతుంది వేదాంత ఏకవాక్యత నిలుస్తుంది లేకపోతే నిలిచే అవకాశం లేదు కనుక రెండో ఆపోనెంట్ వచ్చాడు పూర్వపక్షి ఆయన నయ్యాయుకుడు వైశేషికం కూడా ఇట్లాగే ఉంటుంది వీళ్ళ విషయం ప్రధానంగా ఇప్పుడు చూడాలి వీళ్ళని ఎట్లా చూడాలి ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతాన్ని కొద్ది విచారం చేయాలి దేన్ని ఆధారం చేసుకుని విచారం చేయాలన్న తెలుసా శృతిని ఆధారం చేసుకుని చేయాలి యుక్తి కాదు శూన్యం వాడిది యుక్తి ఎందుకని వాడు అంగీకరించరు కనుక నీ ప్రమాణాన్ని వాడు అంగీకరించడు కనుక నీ వేదం నీకు ప్రమాణం వాడికి ప్రమాణం కాదు బౌద్ధుడికి కాబట్టి వాడు అంగీకరించరు శూన్యవాది వాడు శాస్త్రాన్ని నేను అంగీకరించిన నేను ఇంకో శాస్త్రం చేస్తాను నువ్వు మాట్లాడతావు ఏంటి నీ శాస్త్రం అంటాడు వాడు ఓన్లీ రీజన్ వాడు రీజన్తోనే వచ్చాడు గనక రీజన్తోనే వాడిని ఎదుర్కోవాలా అయిపోయింది వాడి కథ అదే శాస్త్రేహి యుక్త్యా అదే శాస్త్రం మీద వచ్చాడా శాస్త్రం మీద పోయి ఖండిస్తాం యుక్తితో వచ్చాడా యుక్తి మీదకి లాజిక్ ఇప్పుడు చూడండి ఎట్లా ఇప్పుడు ఈడిది ఇంతకుముందు శూన్యవాది ఎవడైతే ఉన్నాడో వాడిది శాస్త్రం కాదు అందువల్ల శాస్త్ర ప్రమాణం లేదు వాడు అంగీకరించరు నీ శాస్త్రం ఎవడికి కావాలి వీళ్ళు అట్లా కాదు ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు శృతి అనుయాయిలు వీళ్ళు వేద బాహ్యులు కాదు వేదానుయాయులు వేదం చెప్పినట్టే వినేటువంటి వాళ్ళు వేదం ప్రమాణం విశ్వసించేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏం చేయాలో తెలుసా శృతి వాక్యాలను ఆధారం చేసుకుని వీళ్ళు చెప్పేదాన్ని మనం పరిశీలించాలి ఇప్పుడు సృష్టికి ముందు ఆకాశం ఉన్నిందా అనేటువంటి విషయాన్ని పరిశీలించాలి ఇప్పుడు పరిశీలిస్తాం పరిశీలించడం ఏం జరుగుతుంది వాళ్ళు శృతిని పట్టుకొని ఉన్నారు మనము శృతిని పట్టుకొని ఉన్నాం అర్థమవుతుంది బయలుదేరి ఒక రోడ్లో పోతున్నాం ఆయన ఏ వాళ్ళు మనం ఒకే ఊరికి పోవాలి అర్థమైందే ఒక చోట దారి తప్పాడు ఒకడు వాడికి ఆ ఊరికి పోడు అసలు ఎక్కడ దారి తప్పాడు అనేది మనకు కావాలి ఎందుకని ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు అండర్స్టాండ్ లేకపోతే వీటి మీద ఇంత చర్చ నడవదు ఆచార్యులంతటి వారు దీని మీద చర్చ నడపరు వాళ్ళు ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు మరి ప్రమాణాన్ని అంగీకరించేటప్పుడు మీకేమి స్వామీజీ అనంగీకారం కాదు నాయన ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు కానీ ప్రమాణాన్ని అర్థం చేసుకోలేదు అర్థమవుతుందే ప్రమాణాన్ని వాళ్ళేంటి ద్వైతులు విశిష్టాద్వైతులు వైకుంఠం గురించి మాట్లాడేవాళ్ళు కైలాసం గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళందరికీ అదే కదా ప్రమాణం వాళ్ళకి ఏమర్థమైంది వాళ్ళకి విష్ణువు ఎవరు కాదంటారు తద్విష్ణువు పరమం పదం ఎవడు కాదంటాడు విష్ణువు అంటే ఏంటంటే వైకుంఠంలో ఉండేవాడు విష్ణువు అంటుండే నామాలు వేసుకుని ఇక్కడ నువ్వు నామాలు వేసుకుంటే పర్వాలేదు అందరికి నామాలు వేస్తేవి ఇది ఎక్కడ బాధ వైకుంఠంలో ఉండేవాడే గనక విష్ణువు అయితే హీస్ నాట్ విష్ణు నీకు శాస్త్రం అంటున్నావు కానీ నీకు శాస్త్రం అర్థం తెలీదు విష్ణుహో వ్యాపనశీలం అంతటా ఉండేవాడు భక్తికి ఏం భిన్నం కాదు ఇది అద్వైతం కాబట్టి అద్వైతము భక్తి రెండు ఒకటే విషయప్రధానం కాబట్టి విషయం అర్థమైంది కనుక ఏ నేను భక్తుడు కాబట్టి నేను ఒప్పుకుంటాను స్వామీజీ అద్వైతం ఒప్పుకోవడాను వేరే మేము భక్తులు కాదేంటి నీకన్నా పెద్ద ఆలయం కట్టాం కృష్ణుడికి ఏంటి నువ్వు చెప్పింది పోని నేను కూడా భక్తుని కాదు నువ్వే భక్తుడివి ఎందుకంటే నాకు నామాలు లేవు నాకు నామాలు వేసుకోవడం కానీ వేయడం కానీ అలవాటు పోని నీకు అలవాటు ఒక మాట చెప్తాను నేను ప్రహ్లాదుడికన్నా భక్తుడే నువ్వు చె ప్రహ్లాదుడు ఏం చెప్పాడు ఏంటయా నీకు కావాల్సిందని సర్వం విష్ణు అయ్యే జగత్తు అన్నాడు ఎక్కడా నీ విష్ణువు అంటే నాన్న ఎందుగలడు అందులేడు నీ సందేహము వలదు చక్రి సర్వోపగతడు సర్వకథ అంతటా ఉండేవాడు విష్ణువు అవుతాడు వ్యాపారశీలం కేవలం నా వైకుంఠంలో ఉన్నాడు అన్నాడు వైకుంఠంలో ఉంటే ఏమవుతాడు ఆయన చెప్పు ఇప్పుడు పిల్లనిచ్చిన మాం సూర్యాపేటలో ఉన్నాడు ఆయన్ని గుల్ల చేసేసాం ఆయన ఈయనకు కూడా చేస్తామేమో మన క్యారెక్టర్ ఈయనకు తెలుసు గనక ఈయన వైకుంఠంలో జరిపోయాడు వీడు దొరకకూడదు అని ఎందుకంటే పిల్లనిచ్చిన మామూలు సూర్యాపేట అట చేశాడు ఆయన కాదు సూర్యుడు చీకటే అయిపోయింది బ్రతుకే పేరు సూర్యాపేటే కానీ వీడి వల్ల చీకటి అయిపోయింది ఆయన బ్రతుకు నన్ను కూడా చేస్తాడు ఆయన వైకుంఠంలో పోయాడు అని నేను చెప్తావా వీళ్ళందరూ శాస్త్రాన్ని ఒప్పుకునేవాళ్ళు శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వాడు ప్రమాణాన్ని అంగీకరించడం వేరు ప్రమాణాన్ని ఒప్పుకోవడం వేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాణాన్ని అంగీకరిస్తూ ఉండాలి కానీ ప్రమాణాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటివరకు అర్థమైంది కదా ఆయన మీకు కథం తే బుద్ధి వియత అసత్వం ఆరోహితి అది వాడి పాయింట్ నీ బుద్ధిలో ఆకాశం ఎట్లా వెళ్ళింది ఇవి లేవని చెప్పు ఆకాశం లేదంటావేంటి అక్కడ వరకు పూర్వపక్షం శ్లోకంలో అక్కడ వరకు పూర్వపక్షం ఉన్నాయన్న నన్ను దగ్గర నుంచి ఆరోహితీతి అంటే బుద్ధిం ఆరోహితి సంధి ఇతి చే ఆన్సర్ శ్లోకంలో లాస్ట్ లో ఉ చూండి నాలుగు అక్షరాలు ఇతి చేత్ అంటే వాడిది అయిపోయింది అక్కడికి నీ బుద్ధిలో ఎట్లా ఎక్కింది ఇది ఏది ఆకాశం లేదు అనేటువంటిది నీ బుద్ధికి ఎట్లా ఎక్కింది అంటున్నాడు కదా ఇది చేన్సర్ మన ఆన్సర్ ఇది ఇతి చే అని గనక నువ్వు అనుకుంటే నాయన విను అత్యంతం నిర్జగ్యోమ ఈ నాలుగు లేకపోవచ్చు సృష్టికి ముందు మా భూత్ భూమ్యాధికం కాని వియత అసత్వం ఆకాశమే లేదు అనేటువంటిది తే బుద్ధి కదం ఆరోహితి అనేది వాడి క్వశ్చన్ నీ బుద్ధికి ఎట్లా ఎక్కిందని సేమ్ నీ బుద్ధికి ఎందుకు ఇది ఎక్కలేదు తగ్స్ చదండి వాడికి ఆన్సర్ ఏంటంటే నీ బుద్ధికి ఇది ఎట్లా ఎక్కింది వాడంటే సరే నా బుద్ధికి ఎట్లని ఎక్కింది ఈ విషయం నీ బుద్ధికి ఎందుకు ఎక్కలేదు సీ ద్యూటీ లాజిక్ ఏంటది వినండి అత్యంతం నిర్జగత్ వ్యోమ పదాలు అత్యంతం మిక్కిలి పుష్కలంగా అత్యంతం నిర్జగత్ అంటే ప్రపంచం లేనిటువంటి నిర్జగత్ జగత్ నిర్జగత్ నిర్జగత్ అంటే ఏంటో తెలిసి ఇప్పుడు భూమి జలము వాయువు అగ్ని ఇవన్నీ ఉన్నాయి చూడు ఇవన్నీతో కూడిన జగత్తు లేని నిర్జగత్ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అదే కదా నాలుగు భూతాలు కలిసి జగత్తు ఆ నాలుగు భూతాలతో కలిసి ఏ జగత్తు నువ్వు ఆ జగత్తు లేనప్పుడు ఆ జగత్తు లేనప్పుడు నిర్జగత్ వ్యోమ ఆకాశము వ్యోమ అంటే ఆకాశము తే బుద్ధిం సెకండ్ లైన్ తే బుద్ధిం నీ బుద్ధిని యథా ఆశ్రితం నీ బుద్ధికి అంటే నీ బుద్ధిని ఎట్లా ఆశ్రయించిందో అంటే నీ బుద్ధికి ఎలా తోచిందో ఏది ఇప్పుడు ఆ నాలుగు భూతాలు కలిసి కదా జగత్ ఆ జగత్తు లేని ఆకాశం ఉంది కదా ఇది నీ బుద్ధికి ఎందుకు ఎక్కలేదు అది కూడా లేదని ఎట్లా కదా అతను సో ఎస్ నీ బుద్ధికి కదా అది ఈ నాలుగుతో కూడినటువంటి జగత్తు లేని చోట నిర్జగత్ వ్యోమ ఆకాశం ఒకటి ఉందని నీ బుద్ధికి ఎక్కింది కదా సార్ ఓకే తలాగే తధాయవ సన్నిరాకాశం సత్ నిరాకాశం ఆకాశం వినా సత్ సన్నిరాకాశం ఆకాశం వినా సత్ ఆకాశం లేనటువంటి సత్పదార్థము ఒకటి ఉందని లాస్ట్లో తే మతిం నీ బుద్ధిని కుతహ ఎట్లా నా ఆశ్రయతే నీ బుద్ధి ఎట్లా ఎక్కలేదు చెప్పు బ్యూటిఫుల్ లాజిక్ నేను చెప్పాలి ఇది మీకు అర్థం కదా ఇప్పుడు పంచభూతాలు ఆకాశాన్ని నిద్ర పెడితే మిగతా నాలుగు ఈ నాలుగు అణు సముదాయాలతో జగత్తు ఏర్పడింది అక్కడి నుంచి ఇవన్నీ విలీనమైపోయి వచ్చిన తర్వాత పరమాణువుల దగ్గరకు వచ్చేసి అయిపోయింది కాబట్టి ఇవన్నీ విలీనమైపోయినాయి ఎందుకంటే అనిత్యాలు కనుక అవయవాలు కనుక సావయవాలు కనుక ఇవి విలీనమైపోయినాయి కదా ఇవన్నీ లేనప్పుడు ఇవి లేనప్పుడు ఇంకా జగత్తు లేదు కదా అణు సముదాయమే జగత్తు అణువులన్నీ కూడాను త్రేణుకము నుంచి అవన్నీ వచ్చి విలీనమైపోయిన తర్వాత జగత్తుందా నాయనా? లేదు కదా ఆ జగత్తు లేనప్పుడు ఆకాశం ఉంది కానీ ఆకాశం కూడా లేదంటున్నావే నువ్వని కదా మనం క్వశ్చన్ చేశాడు అతను ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నాయన అవన్నీ లేనప్పుడు నాలుగు ఆకాశం ఉంది అనేది నీ బుద్ధికి పట్టింది కదా నువ్వే చెప్తున్నావు కదా పట్టినప్పుడు అవి ఉండి అవి లేనప్పుడు ఆకాశం ఉందంటున్నావు కదా ఆకాశం ఉందే సత్తు కూడా ఉందే సత్తు కూడా ఉంది కదా ఆకాశం లేనప్పుడు సత్తున్లా ఇది ఎందుకు ఎక్కలేదు నీ బుద్ధికి ఆ నాలుగు లేనప్పుడు ఆకాశం ఉంది అనేది నీ బుద్ధికి బాగా మరి ఈ ఆకాశం లేకుండా సత్తు ఉండగలదు ఉంటుందా లేదా అది ఎందుకు నీ బుద్ధికి ఎక్కలేదు అంటున్నాడు అది క్వశ్చన్ ఆకాశం వినా సత్ నిరాకాశం ఆకాశం లేదు అయినా సత్తుంటది అనేది నీకెందుకు ఎక్కలేదు అంటే ఇప్పుడు ఏంటో తెలుసా ఆకాశంలో నుంచి వచ్చిందని కదా అంటున్నాడు కాబట్టి ఆకాశమే కారణం అంటున్నాడు కదా కాదు సార్ తస్మాత్వా ఏ తస్మాత్ ఆకాశ సంభూత ఎక్కడిది చెప్పండి తైత్రేయం అచ్చ అచ్చ తస్మాత్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఎందుకు ఇది కోట్ చేయాల్సి వస్తుందో తెలుసా నేను శృతిని ఆధారం చేసుకుని అతన్ని ఖండించాల ఎందుకని శాస్త్రామోదం శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాడు గనక నైయాయికుడు కాని వైశేషకుడు కాని కాబట్టి అయ్యా ఇది కదా శాస్త్రం కాబట్టి ఆకాశం ఉంది అని అన్నప్పుడు ఆకాశం లేకపోయినా సత్తుంది ఇంకా బాగా చెప్తాను నిన్న ఆయన ఈ నాలుగు ఉన్నాయి అంటున్నావే ఏది భూమి జలము అగ్ని సరే జగత్తుంది కానీ ఆకాశం కూడా ఉంది కదా ఇక్కడ లేకపోవచ్చు ముందంటున్నావు నువ్వు ఓకే ఈ నాలుగు ఉన్నవి ఆకాశము లేదు ఆకాశం ఉంది దట్ ఈస్ హీజ్ ఆర్గ్యుమెంట్ ఈ నాలుగు ఉన్నవి ఆకాశం ఈ నాలుగు లేవు ఆకాశం ఉంది కదా ఆకాశము ఉంది ఈ నాలుగు లేవు సత్తు ఉంది నాలుగు లేవు ఆకాశము ఉంది సత్తు ఉంది ఆకాశము లేదు సత్తు ఉందా లేదా కాబట్టి ఆకాశం లేదు కానీ సత్తు ఉంది ఆ నాలుగు ఎట్లాగైతే నశించిపోతున్నాయో విలీనమైన దశలో ఆ నాలుగు నశించినప్పుడు ఆకాశము ఉందో ఆకాశము లేని దశలో సత్తు ఉంది అన్నప్పుడు ఆకాశము కూడా నశించిపోతుంది ఆకాశము కూడా నశించిపోతుంది స్పేస్ ఈజ్ ఆల్సో కొల్లాప్సిబుల్ టైమ్ ఈజ్ ఆల్సో కొల్లాప్సిబుల్ మోడర్న్ సైన్స్ కమాన్ చాలి నా బుద్ధికి ఎట్లెక్కింది అన్నవే నీ బుద్ధికి ఎందుకు ఎక్కలేదో నాకు అర్థం కాలేదు తె కుత నా ఆశ్రయతే నీ బుద్ధికి ఎందుకు ఎక్కలేదు ఇది చెప్పు ఇప్పుడు ఇంకొస్తాడు ఎట్లాగో తెలుసా అంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎంత ఇక్కడ లేవు మీరు అనుకుంటారు స్వామిజీ ఇక్కడ లేని అన్నీ చెప్తా ఉన్నాడే అక్కడ ఉండేది అంతే అంతే చదువుకోబోండి ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈవేళ సిద్ధాంతాలు ఎన్నో వాటి మీద ఎంత సిద్ధాంత రాద్ధాంతాలు జరిగాయో పూర్వపక్షాలు జరిగాయి అవన్నీ తలలో పెట్టుకొని మీకు బోధించడం అర్థమవుతుంది ఆకాశం అంటే ఇదిగో డెఫినేషన్ చూడండి అవకాశ ప్రదాత్తులు కేవలం ఆ మాట అంత మాత్రం వాళ్ళు వెనక బోరు నై వాళ్ళు వైశేషికకులు ఇప్పుడు చెప్తున్నావు ఆకాశం అంటే డిఫైన్ చేయయా మేము సత్తుకు డిఫైన్ చేసాము ఏకమేవో అద్వితీయమని నువ్వు చెప్పు ఆకాశం అంటే ఏంటో అవకాశ పో చెప్పండి బాగా అవకాశ ప్రదాప్తులు కదా మరొక దానికి అవకాశాన్ని ఇచ్చేది కదా ఆకాశం అవునా దేనికే దేనికి అవకాశాన్ని ఇచ్చేది అది ఈ నాలుగుకే కదా ఆకాశం ఉందంటే దానితో సంబంధం పెట్టుకోను కదా సార్ ఉంది క్లౌస్ ఆర్గ్యుమెంట్ తర్వాత ఇప్పుడు ఆ నాలుగు వేరే లేకపోతే ఆ నాలుగుతో దీనికి సంబంధం లేకపోతే ఆకాశం పదానికి అర్థం లేదు అవకాశ ప్రదాత్ ఆకాశహ దేనికి అవకాశం ఇస్తుంది భూమికి అవకాశం ఇస్తుంది అగ్రికి అవకాశం ఇస్తుంది జలానికి అవకాశం ఇస్తుంది గాలికి అవకాశం ఇస్తుంది కాబట్టి అవకాశ ప్రదాత్ దానికి సంబంధించి ఉంది దే ఆర్ ఫోర్ ఎప్పుడైతే సంబంధించి ఉందో ఆకాశం ఆ నాలుగుడికి సంబంధించి ఉందో సంబంధించి ఉంది కనుక దట్ ఈస్ రిలేటివ్ నాట్ ఐ సెల్యూట్ మరొక దానికి సంబంధించి ఉంది అంటే అది పారమార్థికమయ్యేందుకు అవకాశం లేదు సాపేక్షిక రిలేటివ్ ఓకే అది రిలేటివ్ అయినప్పుడు దాని నుంచి ఎట్లా వస్తుంది సృష్టి సృష్టికి ముందు అది ఎట్లా చెప్పు కాబట్టి ఆకాశం అనేటువంటి పదానికి అర్థం చూస్తేనే అవకాశ ప్రదాతులు ఆకాశ సంబంధించి ఉంది వీటికి అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి ఆకాశం గనక అండర్స్టాండ్ కాబట్టి ఆకాశ శబ్దార్థం చూచినా కూడాను అది సృష్టికి ముందు ఉన్నది అని చెప్పడానికి అవకాశమే లేదు రెండవ ఆర్గ్యుమెంట్ మళ్ళీ శబ్ద గుణకం ఆకాశం అవునా ఆకాశం ఏంటి దాని లక్షణ గుణం ఏంటి శబ్దం కదా ఆయన శబ్దం కలగాలి కదా అది కదా ఆకాశం అంటే ఒక బిందు ఉంది చేతిలో పడిపోయింది జారి దన్న వస్తుంది కదా సౌండ్ వస్తుందా అది కాదా శబ్దం అది ఏం లక్షణం బింది లేకపోతే ఎట్లా వస్తుంది శబ్దం స్పేస్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ ప్రొడ్యూస్ ఎన్ని సౌండ్ ఆకాశం అంత స్వామీజీ అక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది స్వామిజీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది స్వామిజీ ఆకాశంలో అది వాయు వాయువు ఉంటేనే నా లోపల స్వామి గ్యాస్ గుడు గడు గడుగడు బంగాళాదుంపు తినుగడు గడుగడుగుడ చెప్పండి ఆ బంగాళాదుంపు ఉంటేనే గొడవ అంతా ఆకాశం తనంతటగా శబ్దం చేయదు శబ్ద గుణాన్ని కలిగి ఉంది శబ్దగుణకం ఎప్పుడైతే ఆకాశం అనేది శబ్ద గుణకం అని నువ్వు అన్నావో శబ్ద గుణకం ఆకాశం ఆ శబ్దం జరగాలంటే ఏదైనా సరే నాయన నువ్వు పొయ్యి మండుతూ ఉంటే కూడా బొగ బొగబొకంటున్నా నీళ్లు పోతా ఉంటే మర్చిపోయినా రవే ఆ బులుబులు అదే నేను చెప్పేది కష్టమైన జాగ్రత్తగా వింటే రేపు ఎట్లా ఉంటుంది మీకు ఇలా చూసినప్పుడు ఇది మైకని ఎట్లా తెలుస్తుంటుందో సత్యం అంటే తెలుస్తుంటుంది మీకు ఇవన్నీ ఏంటంటే మధ్యలో అనిపిస్తుంది మీకు నాకు ఒక్కొక్కరిని చూసినప్పుడు బాగా వింటూ కూడా మధ్యలో ఇతని ఒక డిఫరెంట్ పోజ అన్నప్పుడు నాకు అది ఎక్స్ప్రెషన్ అయినా నాకు కొన్ని మాటలు విన్న పడతాయి స్వామిజీ చెప్పవసరం అంటారా ఇది చూడు ఇది ఎట్లుండదు స్వామిజీ ఎంత అవసరమా స్వామీజీ మరి ఏం చేయాలయ్యా మోక్షం కావాలంటే హనుమాన్ చాలీసా కూడా సరిపోతు పన్నెండు నిమిషాలు అయిపోద్ది ఇది ఏంది స్వామి ఇది అది అది ఇది మీరేమో ఎంతో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు మేము దారి పొడుకుని అనుకుంటూ పోతున్నాము కండక్టర్ కూడా టికెట్ ఇవ్వకుండా కానీ కానీ ఎంత అవసరమా డౌట్ వాళ్ళ మీద ఐ టెల్ యూ వన్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ గో టు ద టీచర్ నాట్ టు యూ నాకు వదిలేయండి మీ సందేహాన్ని ఎందుకని దాన్ని తీర్చాల్సిన బాధ్యత నాది అర్థం మీరు ఊరికి కూర్చోాలి నినడమే కదేమన్నా ఖర్చు సరే పోనీ హనుమాన్ చలిసే చదువుతావు ఏం జరుగుతుంది చెప్పండి హనుమాన్ చాలీసా రోజు పారాయణం చేస్తావు హనుమాన్ తులసి కడతాడు స్వామి అప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్ని ఎందుకు పిలిచావు అంటాడు చెప్పు అందులో ఎటువంటాడు మళ్ళీ అడుగుతాడు ఏమయ్యే ఏం పని లేదా ఏం సొందర చేత అనుకున్నావు నన్ను నీకు అన్ని కోణాల్లో బోధించాలని ఎందుకు పిలిచావు నాకేం పని లేదనుకున్నావా అనేటు తోకట్లు ఇచ్చాడు అనుకో మనం ఏం చేయాలి వచ్చాడు మనం చేశాం ధ్యానం చేశాం స్వామిని ప్రార్థించాం వచ్చాడు ఏం చేస్తావు బుద్ధిహీనతనుజానికే అదే సార్పంచాలి సార్ బుద్ధిహీనతనుజానికే సుమిరవు పవన కుమార్ అయ్యా వాయుపుత్ర నా బుద్ధి ఎట్లాంటిదో నీకు తెలుసు షార్ట్ కమింగ్స్ ఆఫ్ మై ఇంటర్లెక్ట్ నీకు తెలుసు నా బుద్ధి ఎట్లా పనిచేయదో నీకు తెలుసు ఇది ఎంత ఘోరమైందో నీకు తెలుసు బుద్ధిహీనతను జానికి పవన్ కుమార్ బల్ విద్యా ేహోమోహీ హరహు కలేసు బికారు సరే ఎక్కడికి వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలా నాకు బలం ఇయ్యాలా అర్థం చేసుకోవడానికి బుద్ధి వాళ్ళ బల బుధి బుధి బుద్ధి ఇది బుద్ధి వాళ్ళ విద్య ఇవ్వాలా ఎందుకని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది భగవాన్ అది నాకు అర్థం కావడం లేదు అందుకని నిన్ను ప్రార్థించిన హనుమాన్ చలిసా రోజు నీకు నైవేద్యం ఇదంతా అయింది మహానుభావ ఆకులన్నీ తీసుకొచ్చి పెట్టినా తమలపాకులైతే ఇంక బదాలు లేకుండా అన్నీ నీకే పెట్టాయి నువ్వు ఎట్లాగో దర్శనమిచ్చావు ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది బల్ బుద్ధి దేనికి నాయన ఇవంత కళేశార నా బుద్ధిలో ఉండేటువంటి వికారాలు నా బుద్ధిలో ఉండేటువంటి కల్మషాలు వీటిని అన్ని దోషాలు వీటిని అంతా తొలగించడానికి నువ్వు అది ఇస్తే తండ్రి జై హనుమాన జ్ఞానగుణ సాగరా జ్ఞానగుణ సాగర పోల నీ యొక్క కళ్యాణ గుణాలు సాగర రూపంలో ఉన్నాయి నీ జ్ఞానం సాగర రూపంలో ఉంది అనంతంగా ఉంది ఆ జ్ఞానం జ్ఞానం ఎట్లా ఇస్తారు తెలిసినవాడు తెలియని వాడికి కదా అప్పుడు ఏం చేస్తాడు పాప ఆయన కనుక టైం ఉంటే కూర్చోలా చెబుతానంటాడు మొదలు పెడతాడు ఏమో నేను చెప్పినట్టుగా హనుమంతుడు చెప్తాడని నేను అనుకోను చెప్పిందే చెప్పి మళ్ళీ మీరు నేను మళ్ళీ ఇట్లొచ్చి మాట్లాడి మళ్ళీ ఇట్టు మళ్ళీ ఇట్లా వచ్చి మాట్లాడి మీకు ఎట్లయినా అర్థం కావాలి అంతవరకు బడు చెప్పుకుంటూ పోతాడు మూడు వందల అని అప్పుడు మీకు అనిపిస్తుంది స్వామీజీ ఈజ్ బెటర్ అయితే వినండి చప్పట్టుకుంటారు కదా ఏం లేదు నాయన ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది కానీ అంటే నేను ఎంత క్లియర్గా చెప్తూ ఉంటే మీకు కష్టమైతే నేను ఎట్లా దీన్ని ఓన్ చేసుకుని ఉంటాను ఆయన ఒకసారి ఆలోచించ ఎంత శ్రమిస్తే వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు చెప్పడానికి కూడా ఎంత శ్రమ పడుతుంటా అనట నేను ప్రతి క్షణం అటు మీకు చెప్తుంటా నేను ఇట్లా ఆలోచిస్తుంటా ఈ పాయింట్ ఎక్కిందా లేదా వీళ్ళకి ఈ పాయింట్ ఎక్కిందా అట్లా ఆలోచించి చెప్పకపోతే నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఇలా చేస్తాను అని ధైర్యంగా ఇన్ని వేల మందిలో నేను మాట్లాడుతాను కనుక నాకు ఆ ధైర్యం ఉంది నేను చేయగలిగినటువంటి ధైర్యం ఉంది కాబట్టి మీరు మధ్య మధ్యలో నేను భక్తి చేసుకుంటే పోలేదా నామం చెప్పుకుంటే పోలేదా నామం చెప్పుకోవడం ఎందుకంటే మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోవడానికి నామని చెప్పేది బుద్ధికి ఆ శక్తి రావడాన్ని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఏ గురువు వచ్చినా సాక్షాత్ భగవంతుడు వచ్చినా సరే మీ కళ్ళ ముందు కనపడుతుంది కానీ మీకు అర్థం కావడం లేదు ఊరికి ఇట్లంటే మాత్రం రావడం అనేది అది అది వేరే కలియుగం అది శుక్రవారం గురువారం వ్యవహారం అది ఇట్లంటే వచ్చేది ఏమి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతటి వస్తే సాక్షాత్ జగన్నాథుడు అర్జునుడు ముందు నిలబడితే ఏ జ్ఞానం పోనీ మోక్షం వచ్చింది అనొచ్చు కదా వినరా చెప్తాను అన్నాడు ఆహా ఎందుకో తెలుసా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం కలిగిన వాడు బోధిస్తేనే అర్థమవుతుంది కానీ ఒక రకంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు కనుక దట్స్ ద పాయింట్ కాబట్టి అటు పోబాకని మీరు కాబట్టి శబ్ద గుణం అని ఎప్పుడైతే అన్నాడో మిగతా నాలుగు భూతాలు లేకుండా ఇది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి నాలుగు భూతాలకి ఆశ్రయం ఇస్తూ ఉంది అది అవకాశ ప్రదాతురు కాబట్టి సృష్టిలో ఊదే దట్స్ పాయింట్ సృష్టిలో ఏది ఆకాశం మరి సృష్టికి ముందు ఉందంటేంటి సృష్టికి ముందు ఆకాశం ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి అన్నిటినీ నిషేధించిన తర్వాత ఈ నాలుగు తీసేసిన తర్వాత ఆకాశాన్ని తీసేసిన తర్వాత నిషేధావధి సాక్షిడే ఊరుకో సాక్షి అనేది ప్రత్యేకత్వం చెప్పినప్పుడు చెప్పాలి నిషేధావధి అన్నిటి నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో తత్ సదేవా తత్ అద్వైతం సదద్వైతం స్టార్టింగ్ శ్లోకా సదద్వైతం అది సత్ రెండు కానిది అద్వైతం ప్రియ ఇటువంటిది నీకెందుకు ఎక్కలేదు అంటున్నాడు అయ్యా నీకు ఆకాశం విషయం నీకెందుకు ఎక్కలేదని ఆయనంటే ఆకాశం పరిస్థితి ఇది కదా ఇది నీకెందుకు ఎక్కలేదు కాబట్టి అన్ని లేనప్పుడు ఆకాశం ఉంటే ఆకాశం లేనప్పుడు ఇదంది కాబట్టి తస్మాద్వా ఆకాశ ఆత్మన ఆకాశ సంబుత ఆకాశాద్ వాయు చూడ ఎట్లుందో త సంబుతస్మాత్ బ్రహ్మము నుండి ఆకాశం ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివి ఇది సార్ ఆర్డర్ అటువంటిప్పుడు సృష్టికి ముందు ఆకాశం ఎట్లా నువ్వు చెప్పడానికి ఒకవేళ నా ద్వైతం నీకు గిట్టకపోతే ఆకాశం ఉందని చెప్పినంత మాత్రం నువ్వు అది ద్వైతం అయిపోతుంది అయ్యేందుకు అవకాశం లేదు లేదు సార్ జగత్తు లేకపోయినా ఇద్దుతామా సార్ జగత్తు లేకపోయినా ఆకాశం ఉంది అంటవా అంతే కదా ఇప్పుడు వాడు చెప్పేది సృష్టికి ముందు ఆకాశం ఉందంటే సృష్టి జగత్తు కదా ఆయన సృష్టికి ముందు ఆకాశం ఉందంటే జగత్తు లేకపోయినా ఆకాశం ఉందని కదా దానికి ఆన్సర్ నిర్జగద్వ్యోమ దృష్టం చేకాశతమసి దృష్టం కించతే పక్షే ప్రత్యక్షం వియత్ కలు ఇప్పుడు ఈ శూన్యవాది కన్నా కూడా ఇది లాజిక్ కొద్దిగా జటిలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కానీ అట్ ద సేమ్ టైం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూడండి ఎందుకంటే వాళ్ళ నయాయికులు వచ్చిన బాధ అది ఇప్పుడు చూడు తమాషా మళ్లీ చెప్తున్నాడు సిద్ధాంతి అబ్బాయి పూర్వపక్షి విను జగత్తు లేకపోయినా ఆకాశం కనుక ఉండేటట్లయితే ఆకాశం నుండి జగత్తు వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ జగత్తు లేనప్పుడు ఇద పురా సృష్టి అయ్యే ప్రాక్ అప్పుడు ఆకాశం లేదు తతహ ఏదో దాంట్లో నుంచి వచ్చింది తస్మాత్ ఆకాశ సంభూత మాయ నుండి ఆకాశం వచ్చింది నేను వాడకూడదు పదం వాడుతున్నా చివరిలో వాడాలి పదం మీకు అర్థం కావడం కాదు మాయ నుండి ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు అగ్ని జలము ఇట్లాగేది వచ్చాయి పుదేవి కాబట్టి ఆకా జగత్తు వచ్చిన తరువాత జగత్తులో అగ్ని ఉంది జగత్తులో జలము ఉంది జగత్తులో వాయువు ఉంది జగత్తులో పృథ్వ ఉంది జగత్తులో ఆకాశం ఉంది జగత్తు రాకముందు ఆకాశం ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి ఆకాశము కార్యరూప జగత్తులో ఉందే గానీ కారణంగా ఉండడానికి అవకాశమే లేదు లేదయా ఉందంటావా అదిగో నిర్జగత్ నిర్జగత్ వ్యోమ దృష్టం చేత్ అక్కడికి నాయన నిర్జగత్ అంటే జగత్తు లేకపోయినా నిర్జగత్ ప్రపంచం లేకపోయినా వ్యోమ అంటే ఆకాశము దృష్టం చేత్ ఉందని నువ్వు చూచావా పోని అదే జగత్తు లేకపోయినా ఆకాశం ఉంది అని అయితే ఒక మాట జోడు చేత ప్రకాశ తమసి వినా క్వ దృష్టం అక్కడికి సెంటెన్స్ ప్రకాశ తమసి వినా క్వదృష్టం అయ్యా సృష్టికి ముందు ఆకాశం ఉండింది జగత్ లేకపోయినా వెరీ ఇంట్రెస్టింగ్ అమేజింగ్ జగత్తు లేకపోయినా సృష్టికి ముందు ఆకాశం ఉండింది అని చెబుతావా చెబుతావంటే నీకు తెలిసి ఉంటేనే కదా చెబుతావా ఆకాశాన్ని నువ్వు చూసిండాలి కదా కాబట్టి జగత్ లేక ముందు సృష్టికి ముందు ఆకాశం ఉంది అని నువ్వు చూచావు అంతేనాదృష్టం ఎట్లా చూచావు ప్రకాశ తమసి వినా చీకటి వెలుగులు లేకుండా ఆకాశాన్ని ఎట్లా చూచావు చెప్పు వీళ్ళు ఎట్లా చూచి ఆకాశం ఉందంటావు నువ్వు కదా ఆకాశం వెలుగులో ఉంటేనా వెలుగులో లేకపోతేనా డే టైము ఆకాశంలో మేఘాలున్నాయి స్వామిజీ అంటావు అదే రాత్రి పన్నెండు గంటలకి గడాకారం ఉందనుకో అప్పుడు ఆకాశంలో మేఘాలున్నాయని నీకు కనిపించే లేవు ఉదయం మేఘాలున్నాయని చెప్తున్నావు కదా ఎట్లా కనిపించాయి నీకు ఆకాశంలో మేఘాలు ఉన్నాయని సూర్యుడు సూర్యోదయం జరగడం వల్ల సూర్యుడు యొక్క వెలుతురులో చూస్తున్నావు కాబట్టి వెలుతురులో ఆకాశాన్ని చూస్తున్నావు ఆకాశంలో ఉండే మేఘాలని చూస్తున్నావు కాబట్టి మేఘాలను నువ్వు చూసావు ఆకాశాన్ని చూచావు ఆకాశాన్ని చూడటానికి వెలుగు కారణం కదా చీకటి స్వామి అంటారేమో వెలుగుంటే చీకటి ఉండాలి కదా చీకటి వెలుగులు కదా కాబట్టి ఈ చీకటి వెలుగులు వెలుగునీళ్ళు ఏవైతే ఉన్నావో ఇవి ఉన్న చోట నీకు ఆకాశం తెలుస్తూ ఉంది కానీ సృష్టికి ముందు అగ్ని లేదు కదా వెలుగే లేదు కదా నీకు ఆకాశం ఎట్లా తెలిసింది వండర్ఫుల్ వండర్ఫుల్ పాయింట్ సృష్టికి ముందు ఆకాశం లేదని చెబుతున్నావే అసలు వెలుగేదయ్యా నీకు ఆకాశం లేదని చెప్పడానికి కాబట్టి ప్రకాశ తమసి వినా ప్రకాశ లైట్ వెలుగు తమసి చీకటి ఈ రెండు వినా లేకుండా క్వదృష్టం ఎట్లా చూచావు నువ్వు నీకు ఆకాశం ఎట్లా కనపడింది కించా మరియు ఇంకొక విధంగా చెప్పాలంటే పక్షే నీ వాదంలో నీ పక్షంలో తే పక్షే నీ పక్షంలో వియత్ ఫోర్త్ లైన్ వియత్ ఆకాశము వియత్ ప్రత్యక్షం నా అది నీ పక్షంలో నీ వాదంలో ఆకాశం ప్రత్యక్షం కాదు కదా అదే సర్కాస్టిక్ రిమార్క్ సర్కాస్టిక్ రిమార్క్ ఇది ఏంటంటే అయ్యా ఆకాశం ఉంది సృష్టికి ముందు అంటున్నావు కదా చూడు అది చెప్పినప్పుడు మీకు అర్థం కావడం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది తర్వాత మరొక శ్లోకం వచ్చేటప్పుడు ముందు పోతుంది అందువల్ల పదే మననం చేసుకోవాలి ఇప్పుడు ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఆయన ఇప్పుడు మీకు అర్థమవుతుంది అయ్యా ఆకాశం విషయం చెప్తున్నావు కదా సృష్టికి ముందుందని ముందుందో వెనక్కుందో అది వేరే అటు ఆకాశం ఉందని నువ్వు అంటున్నావి నువ్వు దాన్ని అంటున్నావా ఊహించి అంటున్నావా సృష్టికి ముందు ఆకాశం ఉంది సరే ఇది నీకు తెలిసిందే లేకపోతే నీ ఊహ నీకు తెలిసిందనుకో ప్రత్యక్ష ప్రమాణం నీ ఊహనుకో ఎగ్జాక్ట్లీ అనుమాన ప్రమాణం అనుమానాల దగ్గర మాత్రం మీరు అనుమాన ప్రమాణం ఈ రెండిట్లో ఏది తెలుసు చెప్పు స్వామీజీ చెప్పు మేము నయ్యాయి కులం ఆకాశం ఉంది అని తెలిసే చెబుతున్నాం ఓకే ఐ హో అబ్జెక్షన్ తెలిసే చెబుతున్నావా నాయనా తెలిసే చూసే చెబుతున్నావా చూసే అయితే చీకటి వెలుగులు ఉన్నాయి సార్ వెలుగుంటేనే నీకు ఆకాశం కనపడుతుంది కనుక నువ్వు ఆకాశాన్ని చూసి చెప్తున్నావు తెలుసుకొని కాబట్టి వెలుగు ఉంది సార్ ఆ ఉంది వెలుగుంటే జగత్తుంది సార్ ఆ ఉంది ఇంకేంది జగత్తుకు ముందు ఆకాశం ఉండేది జగత్తులోనే ఆకాశం ఉంది ప్రత్యక్ష ప్రమాణం కాదు వాళ్ళది మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఇదంతా వాళ్ళది అనుమాన ప్రమా దీనికి ముందు ఎందుకంటే ఈ నాలుగు ఇట్లా పోతున్నాయి విలీనమైపోతున్నాయి కాబట్టి ఆకాశం అనేది నిరవయవమే గనక సవయవం కాదు కాబట్టి అది అవిభాజ్యమే గనక సృష్టికి ముందు ఉండాలి అనేటువంటిది ఇన్ఫ్లెన్స్ అనుమాన ప్రమాణం అది అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి అనుమానం కదా ఊహిస్తున్నావు అంతేనా దానికి సెకండ్ ఇదో తెపక్షే నీ వాదంలో వియత్ ఆకాశం నప్రత్యక్షం కలు నీ వాదం ప్రకారం ఆకాశం ప్రత్యక్షం కాదు కదా అండి అంటే నువ్వు చెప్పేది ఏంటి సృష్టికి ముందున్నదా సృష్టికి ముందునేది మాకు ప్రత్యక్షంగా ఎట్లా జరుగుతుంది ధరిస్తుంది కాదు కదా కానీ ఇక్కడ ఇంద్రియ కదా ఆకాశం కాద నైనా ఆకాశాన్ని మనం చూడడంలే చూడబట్టే కదా దానికి లక్షణం కూడా చెప్పాం కదా అవకాశ ప్రదాతురు ఆకాశ శబ్దగుణం ఆకాశం అని చెప్తున్నాం కదా మనం కాబట్టి మనకు కనపడుతూ ఉంది కదా మరి నీ యొక్క సిద్ధాంతం ప్రకారం ఆకాశం ప్రత్యక్షం కాదు కదా మరి ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కదా ఏం చెప్తావు చెప్పు ఆ ప్రత్యక్షమే అయితే ప్రత్యక్షమే అయితే వెలుగు ఉండాలి కదా అవును ఉండాలి ఉంటే జగత్తు కదా ఉన్నట్టే ఆకాశం జగత్తులో ఉంది పో నహి దృష్టే తదు అనుపన్నం ఇది దాని మీద పూర్వపక్షం వస్తుంది నహి దృష్టే తదు అనుపపన్నం దృష్టే ఏదైతే చూడబడుతుందో ఏదైతే తెలియబడుతుందో అనుపన్నం ఉపపన్నం అనుపన్నం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దాన్ని లేదు అని చెప్పడం నహి అది న్యాయం కాదు అది న్యాయం ఎందుకంటే దీని న్యాయశాస్త్రం కదా కనిపించేదాన్ని లేదని ఎట్లంటావు కాబట్టి నహి దృష్టే తది అనుపన్నం దీని మీద లాజిక్ అది సిద్ధాంతం కాబట్టి ఏదైతే కనపడుతుందో దృష్టే దాన్ని అనుపన్నం అది లేదు అని అనడం కుదరదు అన్యాయం అది న్యాయం కాదు న్యాయ సమ్మతం కాదు నీది న్యాయ సిద్ధాంతం అందుకని మేము చెప్తున్నాం కనపడుతూ ఉంది కదా ఆకాశం జగత్తులో ఆకాశం కనపడతా ఉంది అదేం కనపడకుండా లేదు దాని లక్షణం తెలుస్తూ ఉంది అందుకని అవకాశ ప్రదాత్తుడు దాని గుణం తెలుస్తూ ఉంది శబ్ద గుణం అని ఇన్ని తెలుస్తూ ఉండేటప్పుడు నువ్వు దాన్ని కాదు అని చెప్పడం కుదరదు కాబట్టి జగత్ సంబంధమైనటువంటి తేజస్ తమస్సుల చేతనే జగత్సంబంధమైనటువంటి వెలుగు నీడల వల్లనే చీకటి వెలుగుల వల్లనే మనకు ఆకాశం తెలుస్తూ ఉంది గనక జగత్తులోనే ఆకాశం ఉంది సృష్టి సృష్టికి ముందు ఆకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు ఇది న్యాయం కాదు నీ సిద్ధాంత న్యాయం కావచ్చు కానీ నీ ఆర్గ్యుమెంట్ అన్యాయం సద్వస్థు శుద్ధం తస్మాభి నిశ్చితరనుభూయతేష్ణీం స్థితనా వండర్ఫుల్ సద్వస్తు ఏదది సద్వస్తు అంటే సదద్వైతం సదద్వైతం ఏకమే అద్విత ఏం సద్వస్తు సత్పదార్థం శుద్ధం అంటే ఇవేవి లేవు ఇవి ఉంటే శుద్ధం కాదు మళ్ళీ జగత్తులో ఉన్నాయి పంచభూతాలు ఇవన్నీ ఉంటే వాటిల్లో కలుషితం అవుతుంది కదా శబ్ద స్పర్శ గుణదోష రహితం వర్జితం ఇది కాబట్టి ఈ శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇవైతే ఏవైతే ఉన్నాయో శబ్దాది విషయాలు వీటి వల్ల మలినం కాలేటువంటిది శుద్ధం అంటే జగత్తు లేదని అర్థం జగత్తు ఉండేటప్పుడు ఇవన్నీ ఉంటాయి శబ్దాది విషయాలు ఉంటాయి వీటి చేత అది మలినం అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు రెండో వస్తువు ఉంటేనే మలినం గుడ్డు ఉంది ఇది మలినమైంది మళ్ళీ గుడ్డ వేసుకుంటా నేను చొక్క వేసుకుంటానంటే దాని అర్థం ఏంటి దీనికన్నా అన్యమైన వస్తువు దీని మీద పడింది ఒక దుమ్ము పడింది అనుకో చొక్క వేరు దుమ్ము వేరు అందువల్ల ఇది మలిన రెండో వస్తువు ఉంటే కాబట్టి శబ్ద స్పర్శ ఈ శబ్ద స్పర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గుణదోషాలు కనుక అంటేటట్లయితే సత్పదార్థానికి అది అశుద్ధం అవుతుంది గుణదోష వర్జితం గుణదోష రహితం ఎందుకని జగత్తు లేనప్పుడు సత్పదార్థం ఉంది జగత్ యొక్క దోషాలు సత్పదార్థం మీద పడవు కనుక శుద్ధం సద్వస్తు అది సద్వస్తు శుద్ధం తూ అయ్యా నువ్వు చెప్పినట్టుగా జగత్తు లేదంటే ఈ నాలుగు పోతాలి అంటాడు కదా తూ కూడా ఏంటూ ఆకాశము కూడా ఆకాశానికన్నా విలక్షణంగా నాలుగు భూతాల కన్నా అను చెప్పేటువంటి ఆకాశం కన్నా విలక్షణంగా తూ ఏదైతే ఉందో శుద్ధం సత్పదార్థం సద్వస్తు ఏదైతే ఉందో నైనా అస్మాబిహి అస్మాబిహి మా మాచేత వెరీ ఇంపార్టెంట్ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి విద్యారేణముని అస్మాభి మా చేత నిశ్చితై నిశ్చయంగా అనుభూయతే మా అనుభూతిలో ఉంది వండర్ఫుల్ మా అనుభూతిలో ఉందా ఏంటి విశుద్ధమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది దేని చేతను మలినం కానిటువంటిది అటువంటి శుద్ధ సద్వస్తువు ఏదైతే ఉందో ఏకమే అద్వితీయం బ్రహ్మ అది అస్మాభి మా చేత నిశ్చితై అనుభూయతే మా అనుభవంలోనే ఉంది మా అనుభూతిలో నాకు అనుభవం అనుభూతి అంటే ఏంటిది అపరోక్షానుభూతి అద్వైతానుభూతి మాకు ఉంది నిశ్చితై ఆ పదంతో నిశ్చితై అంటే సునిశ్చితై సుష్ వేదాంత విజ్ఞాన సునిశ్చితై వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థై ఎక్కడిది అధర్వున వేదం కైవలి ఉపనిషత్ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ చెప్తిరే నేను రాబోయే ముందు సన్యాసయోగాతయ శుద్ధ సత్వ తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతే సర్వే అంటే ఇంత ముందు నిశ్చితై సునిశ్చితై సుష్ నిశ్చితై వేదాంత విజ్ఞాన సునిశ్చితై కాబట్టి ఆ సద్వస్తువుకు సంబంధించినటువంటి వేదాంత విజ్ఞానం ఏదైతే సుష్ఠు నిశ్చితీ చక్కగా మా ఎందు ఉందో అటువంటి మా చేత అస్మాభి అస్మాభి మా చేత తూష్ణీం స్థితౌ థర్డ్ లైన్ తూష్ణీం స్థితౌ ఆ ప్రశాంత స్థితిలో అంటే అమనస్క స్థిత అమనస్క స్థితౌ మనసు లేనిటువంటి దశ జాగ్రత్త ఆ శూన్యాన్ని చూసేటువంటి బుద్ధి లేకపోవడం చేత శూన్యం నా పో ఇక్కడ శూన్యత్వం అంటే ఆకాశం కూడా కలిసిపోయింది వాళ్ళని వీళ్ళని కలిపి అంటే ఎప్పుడైతే మొదట అధ్యాయంలో అరవై మూడు అరవై నాలుగు శ్లోకం దగ్గరకు వచ్చినప్పుడు మొదటి ప్రకరణంలో జ్ఞాన సమాధి విషయం మీకు చెప్పాను చూసారా ఆ సమాధిలో అంటే మనోబుద్ధి అహంకార చిత్తాలు అన్నీ కూడా సమస్తం కూడా విలీనమైపోయినటువంటి దశలో తానే తానుగా వెలుగుతున్నటువంటి దశలో ఏ విధమైనటువంటి మానసిక సంకల్పాలు కదిలేటువంటి అవకాశం లేని దశలో ఆ మనస్కస్థిత తూష్ణీం ఆ ప్రశాంతమైనటువంటి స్థితిలో శూన్యం అనేది గనక ఉండున్నట్లయితే మనసే లేదు గనక ఆ దిశలో బుద్ధి లేదు గనక అమనస్క స్థితిలో గనక ఆ ప్రశాంత స్థితిలో నువ్వు చెప్పినట్టు శూన్యం ఒకటి ఉండేటట్లయితే ఆకాశం ఒకటి ఉండేటట్లయితే ఇవన్నీ తెలియనప్పుడు అది ఉన్నట్లుగా మాకు తెలిసి ఉండాలి శూన్య బుద్ధే వర్జనాథ్ కానీ అది అలా తెలియడం లేదు శూన్యము ఉంది అనేటువంటి జ్ఞానం మాకు కలగలేదు అహమస్మి నేనున్నాననేటువంటి జ్ఞానం కలిగిందే కేవలం అనుభూతిని మాటల్లో చెప్పలేదు చెప్తున్నాడు మహర్షి జాగ్రత్తగా వినండి కేవలం అహమస్మి రెండవది లేదు నేహ నానాస్తికించనా రెండవ వస్తువే లేదు అహమస్మి అహమస్మి నేనే ఉన్నాను అనే భావన ఉందే గాని జగత్తు లేదనేది లేదు శూన్యము గనక ఉండుంటే నువ్వు చెప్పినట్టుగా ఆకాశమే కనుక ఉంటే ఆకాశం శూన్యమే కనుక రెండు కలిపి ఆకాశం ఉంది అని నాకు కల్పించాలి నా బుద్ధికి తెలియాలి కానీ శూన్య బుద్ధే వర్జనాత్ కాబట్టి శూన్యము ఉంది అనే జ్ఞానము లేకపోయింది గనక నేనే ఉన్నాను గనక శుద్ధం సద్వస్తు పరిశుద్ధమైనటువంటి సత్పదార్థం ఉండిందే గాని శూన్యత్వం థర్డ్ లైన్ శూన్యత్వం శూన్యత్వం లేనే లేదు పో ఇంకేంటి తెలుసుకోవడానికి ఇంకోటి లేనే లేదు ప్లీజ్ సద్బుద్ధి చేతి మాస్త స్వప్రభత్వ నిర్మనస్కత్వసాక్షిత్వాత్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సద్బుద్ధి అపిచేత నాస్తి అంతే సెంటెన్స్ ఇప్పుడు ఏమంటాడంటే ఒకవేళ ఇంకో సందేహం వస్తుందేమో నీకు అది కూడా చెప్తున్నాను విను ఏంటో తెలుసా ఆ సత్తు ఉంది అంటున్నావు కాదు శుద్ధం సద్వస్తువు ఉందంటున్నావు కాదు అది లేదు అని అంటావా ఆకాశం లేదన్నా మేము శూన్యం లేదన్నావు ఆ సద్వస్తు అంటున్నారే మీరు సద్వస్తు శుద్ధం అది కూడా లేదేమో అనే డౌట్ నీకు వస్తుంది ఎందుకంటే ఇవి తెలియడం లేదు కదా క్రిటికల్ బాగా పట్టుకోండి ఇది ఉపదేశాలంలో చెప్పా మీకు మర్చిపోయింటారు మళ్ళీ వినండి ఇప్పుడు ఇవి లేవు జగత్తు లేదు ఆకాశం లేదు అని నీకు తెలుస్తుంది కదా అది లేదు కదా అందుకని నీకు తెలియలేదు నువ్వు ఉన్నావు అనేది తెలిసిందే తెలియలేదు అది క్వశ్చన్ సద్వస్తు ఉంది అని నీకు తెలిసిందే అదేంటి తెలుసే క్వశ్చను తెలిసిందే నువ్వు అన్నావు అనుకో ఎవరికి తెలిసింది సద్వస్తు కాని దానికి తెలిసిందే అయితే సద్వస్తు కాదు అది సద్వస్తు ఇన్ఫినెట్ అగ్రెస్ ఇంక పోతానే ఉంటుంది ఇది పూడికి తెలియమ్మా ఇది అది పాయింట్ కాబట్టి సద్వస్తురీ చేత నాస్తి అయ్యా సత్తుని ప్రత్యేకించి తెలుసుకోవడానికి జ్ఞానం ఉందే చెప్పలే మీకు ఉపదేశాలండు సత్వభాషిక చిత్వేతరా సత్వహి చిత్ చియా సత్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం వేరుగా ఉందే ఉన్నదనుకో ఈ సత్తు జ్ఞానం లేదయిపోతుంది జడమైపోతుంది సత్త అహిచిత్ ఆ సే చిత్తు సార్ ఆ సత్తు ఏదైతే ఉందో అది జ్ఞానపూరితంగా ఉంది ఆ సత్తు చిత్తు ఏంటో తెలుసే నేనే అహం కాబట్టి సద్వస్తువు తెలియడం లేదు ప్రత్యేకంగా శూన్యం తెలియడం లేదు కనుక శూన్యం లేదంటున్నావు గనక సద్వస్తువు కూడా తెలియడం లేదు కాబట్టి అది కూడా లేదు అని చెప్తావా పర్వాలేదు మాస్తు మా అస్తు పోని అట్లాగే ఉండని సమాచి అస్తు పో అట్లాగే పో ఏమైంది ఇప్పుడు ఎందుకని మాస్తు అస్య స్వప్రభత్ స్వప్రభత్వత స్వప్రకాశత స్వప్రభత్వత స్వప్రకాశత ఇది కాబట్టి సత్తు ఉంది అనేదాన్ని ఇంకోటి తెలుసుకోవడానికి లేదంటే కారణం ఏంటో తెలుసా మహానుభావ సత్తును తెలుసుకోవడానికి ఇంకొకటి వేరుగా లేదు కారణం స్వప్రకాశత దట్ ఈస్ సెల్ఫ్ ఎఫిల్జెంట్ సెల్ఫ్ హ్యూమనస్ అదే ప్రకాశస్వరూపం అదే జ్ఞానస్వరూపం దాన్ని తెలుసుకోవడానికి ఇంకో జ్ఞానం అవసరం లేదు కాబట్టి ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది ద పాయింట్ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నదే కనుక దీనికి సత్తు తెలియలేదని నువ్వు అనుకుంటే ఓకే మేము కూడా చెప్తున్నాం అది తెలిసేది కాదు తెలియబడేది కాదు నీ స్వరూపమే అది కనుక నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ మనసు లేని చోట ఇది సాక్షిగా కాబట్టి మనసు ఉంది మనసులో ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు తెలుసుకుంటా ఉంది ఆలోచనలు లేవు మనసు లేదు తాను ఉంది జగత్తు ఉంది ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి మనసు తెలుసుకుంటూ ఉంది ఏ తెలుసుకుంటుందో అది ప్రకాశిస్తూ మనసు ప్రకాశిస్తూ ఉంది నేను ప్రకాశిస్తూ ఉన్నా ఎందుకని మనసు లేనప్పుడు నేనున్నాను గాఢనిద్ద మనసు ప్రకాశిస్తూ ఉంది నేను ప్రకాశిస్తున్నా నేను ప్రకాశిస్తున్నా నేనే ప్రకాశ అది పాయింట్ కాబట్టి ఏదైతే ఉందో అది ఉందని తెలుసుకోవడానికి ఆధారమైనటువంటిది చిత్ అది ఉందని తెలుసుకోవడానికి ఆధారమైనటువంటిది సత్ అవి ఉంటే అలా ఉన్నవని అవి లేనప్పుడు అలా లేనివని తెలుసుకునేటువంటిదే కాబట్టి నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ ఈ వృత్తులన్నీ లేనిటువంటి దశలో మనసు లేనిటువంటి దశలో సాక్షి స్వరూపం కదా సన్మాత్రం సన్మాత్రం అంటే సత్ మాత్రం శుద్ధం సద్వస్తు మాత్రం అది కేవలం సత్పదార్థమే గానీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మే గాని రెండవది అయ్యేందుకు అవకాశం లేదు సుగమం నృణాం నృణాం మానవులు కానీ అర్థం ఇక్కడ నృణాం అంటే జ్ఞానినాం జ్ఞానులకు సుగమం సుగ్రాహ్యం వాళ్ళ అనుభవానికే అందిపోతూ ఉంది అనుభూతిగా మిగిలిపోతూ ఉంది కాబట్టి ఆకాశం అనేటువంటిది జగత్తులో ఉందే గానీ ఆకాశం అలా ఉండడానికి అవకాశం లేదు ఆకాశము దీనికి కారణమని చెప్పడం కానీ తర్వాత సృష్టిలో ఆకాశం లేదనేటువంటి మాట మాట్లాడడం కానీ అణుసముదాయంగా ఇది ఏర్పడడం కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మీకు చిత్రదీప ప్రకరణం అని వస్తుంది అది వివేక పంచకంలో రాదు దీప పంచకంలో వస్తుంది చిత్రదీపం నంబర్ సిక్స్ ప్రకరణం నంబర్ 6. దాంట్లో చిత్రదీపం అంటే పెయింటెడ్ పిక్చర్ ఒక పెయింట్ చేశాడు అనుకోండి ఆర్టిస్ట్ ఒక రవివర్మ వేశాడు ఒక బొమ్మ శకుంతల అది వేశాడు అనుకోండి కణుమహర్షి ఆశ్రం అంతా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు అతను చెప్తాడు ఏమిటంటే అదేంట చిత్రదీపం నీకు ఉందా అంటాడు ఉంది కనపడుతుందా లేదా కనపడుతుంది కణుమహర్షి ఆశ్రం ఎస్ అది ఒక ప్రియం వదన ఏమైపోతా ఉంది ఎస్ ఎస్ శకుంతల ఇట్లొస్తుంది ఓకే అదో షర్మిల ఓకే ఎన్ని బాగానే ఉన్నాయి బట్ ఇన్ని ఉన్నాయి కదా అక్కడ అసలున్నాయి అక్కడ అమ్మ ఆకలిని పోతే రెండు పండ్లు ఇస్తుంది ఏమో అనక శకుల దుష్యంతులు పోతే ఇస్తే అనేది లేదు ఎందుకంటే ఆయన కూడా పెయింటే కనుక ఓకే ఇప్పుడు ఏంటి అంటే అది ఉంది కదా అలా ఉండడం అనేటువంటిది ఏంటంటే ఆ రంబుల యొక్క సముదాయమే కదా అంట నీకు కనపడుతుందో పెయింటెడ్ పిక్చర్ అది రంగుల సముదాయమే కదా అది ఆ రంగులేమిటి అణువులే కదా బ్రష్ ఏమిటి అణువులే కదా క్యాన్వాస్ ఏమిటి అణువులే కదా అంత అణువుల సముదాయం కనపడతా ఉందా లేదా పెయింటెడ్ పిక్చర్ దట్ ఈస్ దిస్ వరల్డ్ అప్లోరాలిటీ అదే ఈ ప్రపంచం అంత బాగుంది ఆర్గ్యుమెంట్ బాగాలేదా పోవా ఇంకేదో అణువులతోనే తయారైంది ఎట్లా తయారైంది ఇప్పుడు అది ఉన్నట్టు తెలుస్తుంది కదా ఇది ఉంటే తెలుస్తుంది దాంట్లో ఉన్నదంతా అణువులే దీంట్లో ఉన్నది అణువులే మన తిరిగితే బాగుంటుంది ఆచార్య వారి తెరపోతే ఒక్క క్షణం నిజమే రావా ఏమేమి రంగులు ఉన్నాయో చెప్పు అని అది చెప్పాడు వరుసగా ఎరుపండి పసుపండి పచ్చండి నల్లండి విధులు అన్ని పెట్టేశాం ఎన్ని కుంచెలు కావాలి పది కుంచెలు పది కుంచెలు పెట్టేశాం ఎంత క్యాన్వాస్ కావాలి ఫోర్ సార్ ఫోర్ బై సిక్స్ క్యాన్వాస్ కానీ రమ్మను పెయింట్ పెట్టారు రమణ్యా పెయింట్ రమ్మను పెయింటెడ్ పిక్చర్ రమ్మను ఎందుకని ఉన్నాయి కదా అవన్నీ మరి ఏం కావాలి చెప్పు రవివర్మ కావాలి ఎవరు కావాలి సార్ రవివర్మ కావాలి కొంచెం తనంత తాను పోయి వేయలేదు రంగులు అవంతా అవి ఇక్కడ ఇట్లా కాలేవు ఇతను ముంచుకొని ఎక్కడెక్కడ ఏ షేడ్ ఇవ్వాలా ఇక్కడ డార్క్ బ్లూ ఇవ్వాలా ఇక్కడ లైట్ బ్లూ ఇయ్యాలా ఇక్కడ స్కై బ్లూ ఇవ్వాలా ఇదే ఇక్కడ క్లౌడ్ ఇవ్వాలా వైట్ రావాలా ఇదంతా ఆర్టిస్ట్ చేయాలి అణువులన్నీ ఉన్నాయని కాదనడం లేదు పంచభూతాలు ఉన్నాయి కాదనడం లేదు వాటిని కలిపేటువంటి చేతన కర్తృత్వం ఉండాలి సార్ ఈజ్ ఈశ్వర ఈ నిరీశ్వరవాదం లాగా నిరీశ్వరవాదం కదండి ఇది అణువులు వాటిని తిన పెట్టా తయారవుతాయి ఊరికే మీకు అర్థం కావడం అని చెప్తా అక్కడికి వచ్చినప్పుడు చిత్ర దీప వచ్చినప్పుడు దీని మీదనే నడిచేయి ఎన్ని శ్లోకాలు తెలుసా ఐదో ప్రకరణం ఏ పెద్ద ఎన్నో శ్లోకాలు కాదు రెండు ఓన్లీ వన్ టాపిక్ చిత్రదీప ప్రకరణం ఎంత లాజిక్ ఉంటుందో ఊహించుకోండి కాబట్టి దీన్ని అంతా పక్కా చేసుకోండి మొదట లోపల ఓకే ఇప్పుడు ఏమైంది అయిపోయింది నాయన కంక్లూట్ చేస్తున్నా దాన్ని కనెక్షన్ ఇవ్వాలి మీకు టూ మినిట్స్నండి ఏంలే ఇప్పుడు వాడు ఏమంటాయంటే లాస్ట్లో సరైనయా ఇప్పుడు మాది ఇంక ఇంకేం చేస్తాడు చెప్పండి ఇంకేం జస్టిఫై చేయగలడు ఆకాశం విషయంలో చేయలేడు కదా కానీ అతనికి కావాల్సిన ద్వైతం మొదటి వాడి అది శూన్యం ఎగిరిపోయింది ఏమది ఆకాశం ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలా ద్వైతమే కావాలి మళ్ళీ ఇది చూడండి ఎర్థమాష ద్వైతమే కావాలి అద్వైతం ఒప్పుకోడు అందుకని సరే సార్ సరే మేము చెప్పిన ఆకాశం కాదు అది జగత్తులోనే ఉంది కార్యంలోనే ఉంది మరి కారణంలో సత్తుందని అంటున్నారు కదా మీరు అది ఎట్లా వచ్చింది అని అన్నప్పుడు మొదటి ప్రకరణంలో ఒక మాట మాట్లాడాడు పద్నాలుగు పదిహేనో శ్లోకం ఎక్కడ మీకు కొంతమందికి డౌట్ వచ్చిందో ఇదొక్కటే స్వామీజీ కొద్దిగా అర్థం కాలేదని అన్నారు మీరు మాయా కదా మాయలో నుంచి కదా వచ్చింది బ్రహ్మాశ్రయ సత్వరమ గుణాత్మిక మాయా అస్థి సో మాయా ఉందా లేదా పోని ఇంకా వదిలేశాడు తన తన సిద్ధాంతం ఈ టోటలీ రిఫ్యూటెడ్ ఇప్పుడు అంటున్నాడు మాయ ఉంది అంటున్నావు కదా నువ్వు మాయ నుండి కదా జగత్ అందుకని మాయలో త్రిగుణాలు ఉండే జగత్తులో త్రిగుణాలు ఉన్నాయి ఓకే బట్ మాయ అనేది ఉందా లేదా ఉంది ఉంది దైతం సత్తుంది ్రహ్మ మనోజృంభణ రాక్షి నిరాకుల మాయాభ తూర్వం సత్తదైవ నిరాకులం ఇది తమాషా అండి ఇప్పుడు అంటాడు ఇప్పుడు సమాధిలో చూచాం కదా ఇప్పుడు మన జ్ఞానం శూన్యం అనేది లేదు కేవలం తానే ఉన్నట్టుగా అనుభవానికి అందింది కదా అనుభూతికి అందింది కదా అక్కడ ఏ వ్యాకులం లేదు కదా ఏ కలత లేదు కదా ఏ కల్లోలం లేదు కదా ఇప్పుడు అంటాడు మనోజృంభణ రాహిత్యే జృంభణం అంటే మనసు విజృంభించడం అంటే మనోవ్యాపారాలు కదలడం మనసులో వృత్తులు కదలడం మనోజృంభణ రాహిత్యే ఎక్కడైతే ఈ మనోవ్యాపారాలు ఆగిపోతూ ఉన్నాయో మనోవృత్తులు ఆగిపోతూ ఉన్నాయో మనో సంకల్పాలు ఆగిపోతూ ఉన్నాయో అక్కడ యథా సాక్షి బుద్ధి వృత్తులన్నీ ఆగిపోయినప్పుడు సాక్షి ఉందా లేదా నిరాకుల ఎట్లా ఉంది అది ఏ వ్యాకులం లేకుండా ఉంది ఏ కల్లోలం లేకుండా ఉంది అదే కదా సమాధి జ్ఞాన సమాధిలో వృత్తులన్నీ లేనప్పుడు వృత్తులు ఉంటే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది వృత్తులన్నీ ఆగిపోయినాయి ఎట్లా ఆగిపోయినాయి నిర్మనస్తత్వ సాక్షిత్వాత్ ఇంతకుముందు చూచాం కదా మనసు లేదు దాని సాక్షిగా ఉంది ఆ సాక్షిలో ఏ విధమైనటువంటి కల్లోలం లేదు కేవలం ప్రశాంతతే ఉంది అదే జ్ఞాన సమాధి అండర్స్టాండ్ ఆ స్థితిలో సాక్షి ఏదైతే ఉందో ఏది సద్వస్తు ఆత్మ నిరాకుల ఏ కల్లోలం లేకుండా ఉంది నిస్తరంగా జలదిలాగా అలలు లేని సముద్రం ఉందో నిర్మలంగా అట్లా కనపడుతుంది ఇంకా చెప్పాలంటే నివాతస్థ దీప కలికలగా గాలి లేని చోట దీపం ఎట్లాగైతే చలించకుండా ఉందో ఆ విధంగా ఉంది ఉంది కదా అట్లాగే మాయాజృంబణత పూర్వం అది మనోజృంభణ రాహిత్యే మనసు కదలనప్పుడు మనకి ఇక్కడ నిర్వ్యాకుల వ్యాకులత లేకుండా కల్లోలం లేకుండా నీ స్థితి నీకు తెలుస్తూ ఉందో సృష్టికి ముందు మాయ కదలక పూర్వం సత్ తథైవ నిరాకులం ఆ సత్పదార్థం ఏకమేవ అద్వితీయం ఏదైతే ఉండిందో అది నిర్వికారంగా ఉండింది అది కల్లోలం లేకుండా నిర్వికారంగా ఉండింది ఓ ఏది మనకు తెలిసిన తమస్ తెలిసిన దాన్ని తెలుసుకోవాలని ఎవడో ప్రయత్నించాడు అన్నాను తెలియని దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు తెలిసిందాన్ని ఆధారం చేసుకొని తెలియని దాన్ని తెలుసుకుంటాడు ఇంట్రడక్షన్ అట్లా వచ్చాను అవునా ఇప్పుడు చెప్తున్నా వినండి ఏది మనకు తెలిసి ఈ ప్రపంచంలో మనసుకే తెలిసింది కాదంటారా మనసు లేని చోట ఏది తెలిసి రావడం లేదు అవునా ఏదైనా తెలిసిందంటే మనసు ఉండాలి బాగా అర్థం చేసుకోండి అరే వన్ మినిట్ ఓన్లీ జాగ్రత్తగానండి మట్టి పాత్రలు ఉన్నాయి మట్టి ఉంది మట్టి పాత్రలు ఉండదేంటి మట్టి ఉందని అర్థం మట్టి లేకపోతే మట్టి పాత్ర లేవు చెప్పండి మట్టి పాత్రలు ఉన్నాయి మట్టి ఉంది మట్టి లేదు మట్టి పాత్రలు లేవు నగలు ఉన్నాయి బంగారం ఉంది బంగారం లేదు నగలు లేవు వెలుగు ఉంది సూర్యుడు ఉన్నాడు సూర్యుడు లేడు వెలుగు లేదు మనస్సు ఉంది జగత్తు ఉంది జాగ్రత్త అవస్థ తెలుస్తూ ఉంది మనస్సు ఉంది స్వప్నం ఉంది స్వప్న ప్రపంచం తెలుస్తూ ఉంది మనస్సు లేదు గాఢ నిద్రలో నీకేమీ తెలియడం లేదు అవుతుంది మట్టి పాత్రలు మట్టి ఉంది మట్టి లేదు మట్టి పాత్రలు లేదు జగత్తు ఉంది జగత్తులోనే ఏది తెలిసినా జగత్తు ఉంది తెలుసుకునే మనస్సు ఉంది తెలుసుకునే మనసు లేదు జగత్తు లేదు అవునా చెప్పండి జగత్తు లేని చోట ఏముంది కుండలు లేని చోట ఏముంది మట్టి ఒకటేముంది కుండలు లేవు మట్టి ఉంది మృత్తికేత్యవా సత్యం జగత్తు లేదు జగన్ నిత్య ఏది బ్రహ్మ సత్యం తద్బ్రహ్మ త్వమేవా ఆ బ్రహ్మ నువ్వే రెండవది కాదు కాబట్టి మాయ ఉంద గనక మాయ రెండవ వస్తువు కనుక ద్వైతం అంటాడేమో అని అని చెప్పేసి ఆ పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో ఏదైతే మీకు క్లారిఫై కాలేదో అప్పుడే నేను చెప్పిన నాయన రెండవ ప్రకరణంలో వస్తుంది అక్కడ ఎన్లైటన్ చేస్తాను మీకని నెక్స్ట్ మాయ ఏమిటో దాని విషయం కూడా తీసేస్తాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆయన ఇంత లాజిక్ నడవడం శాస్త్రంలో ప్రధానమైన విషయం ఏంటంటే నంబర్ వన్ సత్య నిర్దేశం ఏది సత్యమో అది నిర్ధారణ చేయడం నంబర్ వన్ నంబర్ టూ సంశయ రాహిత్యం మళ్ళీ ఏ సందేహాలు మన మనసులో ఉత్పన్నం కాకూడదు నంబర్ త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మోక్ష మార్గంలో మనం దారి తప్పకూడదు అదే మార్గంలో స్ట్రైట్గా రుజుమార్గంలో వెళ్ళిపోవాలి ఇలా పోయినటువంటి వాళ్ళు తరించారు తప్ప ఏదంటే అది కల్పితమైన భావాలు పెట్టుకుంటే మళ్ళీ జన్మలకు దారి తీస్తాయి ఇప్పుడు నయాయికులు వైశేషకులు అయిపోయారు ఇప్పుడు మాయా సిద్ధాంతం వచ్చింది సరేనా ఈ మాయా విషయంలో కూడా మీ క్లారిఫై కావాల్సింది చాలా ఉంటుంది అది క్లారిఫై అయిపోయిన తరువాత మళ్లీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సిద్ధాంతం అసర్షన్ అది అక్కడికి ఎస్టాబ్లిష్ అయిపోతుంది అప్పుడు కపిలుడు ఎంటర్ అవుతాడు సాంఖ్యం సాంఖ్యాన్ని మళ్ళీ కాదన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇక అక్కడ మనకు భగవద్గీత దగ్గర నుంచి కొటేషన్స్ ఇస్తూ ఇప్పటివరకు ఏదైతే చెప్పో వీటిని అంతా చేస్తాడు సమన్వయం చేస్తాడు చివరకు వచ్చేటప్పటికి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాశ్యామంత బ్రహ్మ నిర్వాణం మృశ్యతి రెండవ అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ భగవంతుడు అర్జునుడికి ఏ శ్లోకాన్ని అయితే బోధించాడో ఇదే నాయన బ్రహ్మ నిర్మాణం అని అదే శ్లోకాన్ని అక్షరం పొల్లు పోకుండా లాస్ట్లో చెప్పి ఇదే బ్రహ్మతత్వం ఇదే నువ్వు కాబట్టి తత్వ వివేకత ఏది పంచభూత వివేకత బోధం శక్యం అని నేను అక్కడ ఇప్పుడు సిద్ధం అని కంక్లూడ్ చేస్తాడు ఓ ద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శా